కూడుకున్నా దర్శించి మాట్లాడించండి రాజా మీరు గొప్ప మాచింగ్ లోకుండా మీరు సాయం తెచ్చండి వాగ్గ మాట్లాడి రాజా అందరూ సత్యాకరించాలా ఆ సత్యాన్ని అందరికీ ప్రకటించలేదు మీరు మాకు సాయం తెచ్చండి కొన్ని మాచి సేవకులు వాడుకుని మీరు అక్కడ సిద్ధపరచుకోమండి వేసిన ఒక వస్తుంది మనజ్ అన్న పాట పాడ అన్న హలో బ్రదర్ పాట పాడు మేదీమ్మ పాట ఓకే బ్రదర్ మీకు హిందీ పాట అయినా పర్లేదు అలాగే తెలుగు అయినా పర్లేదు మీకు ఎట్లా అన్యా అనూ సుమలా అనసయములక అధిపత్ని రాసు క్షణమా अना सून मुल्क अधिपतियाय यीशु निति चलमो अनुसून मुन्नन दाती इचिना यहवन निति चरमो अनुसून मुन्नन दाती इचिना यहवन निति चरमो अनुनी मन हागेला यीशु मिंगे गमु आ हालेलुया हालेलुया हालेलुया hallelujah hallelujah antha hanu chiman maila puli israel cheda bhumi hallelujah hanu chiman maila puli israel cheda bhumi akasham <speaking> ni mannu nipam yesu nisuti chanamo akasham ni mannu nipam yesu nisuti chanamo bananu nimadura jalamal <laughs> pamukinaayi ee suci jalamu <laughs> bananu nimadura jalamal pamukinaayi ee suci jalamu hallelujah hanu so man bhagala ee suci jalamu aa hallelujah hallelujah hallelujah aa hallelujah hallelujah hallelujah తి చనము ఆకాశం నుండి అగ్నిపం ఈసుని సృతి చనము శివకుల ఆత్మకు అభిషేకించిన ఈసుని సృతి చనము 주local आत्मा가 비셰 긴기나 예수의 소피잖아 할렐루야 아니 예수님이 말미암아 예수님이 계adamu 아 할렐루야 할렐루야 할렐루야 할렐루야 할렐루야 아니 예수님이 말미암아 우리 예수님이 계adamu 아멘 చిన్నగా ప్రార్థం చేసుకుందాం ఫంక్షన్ ప్రార్థం చేసినట్టే దేవుని వ్యాఖ్యలు చేసుకుందాం తండ్రి ఏసయ్య మీకు వదనాలైనా ఈ గర్షణ కాలం అంతా మన పురుషి తండ్రి కాపాడి నూతన దినంలోనికి నడిపించిన మా సేవ మీకే వదనాలు ఏసయ్యా ఈ దినానికి మీ యొక్క నూతనమైన కృపను సహాయాన్ని మాకు చేండి. అనిపించండి ఇంకో ప్రతి మార్గంలో సరాలని చేయండి చెయ్యి ప్రతి పనిలో విజయం అనుగ్రహించండి ముఖ్యంగా అయినా యోసేపుకు సంబంధించిన విషయాలు మేము గత వారం నుంచి ధ్యానిస్తున్నాం ఈ వారం కూడా మాది కొన్ని ధ్యానించడం నాశపడుతున్నైనా మీరే మాకు సహాయని నడిపించండి మీ యొక్క నడిపింపు మాకు తెలియదు వీటిని గ్రహించలాగా మా యొక్క ఆత్మీయ నియంత్రణ అని చెప్పండి ప్రభు దీనికి ముఖ్యంగా పరిశుధాత్మ అభిషేకం మాకు కావాలనైనా పరిశుధాత్మలు లేకపోతే నేను అనాథల మన వాక్యం కలిగిస్తుంది నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టి వెళ్లిపోవటం లేదన్నారు మీరు ఈ లోకాన్ని విడిచినప్పుడు అందుకు నేను వేరొక ఆదరణ కర్తను వేరొక తండ్రి రూపకం వస్తుండ్రి అవును నుంచి మీరు తండ్రిగానే ఉన్నారని ఆయన పరుశుధాత్మ కూడా తండ్రి ఉన్నాడు పరుశుధాత్మను కూడా కుమారుడు రూపకంగా ఉన్నాడు ఈ లోకంలోకి వచ్చే డు తన ప్రాణాన్ని త్యాగం వేసి అవును ఇప్పుడు ఆత్మరూపంగానే మాలో నివసిస్తుంది మా హృదయంలో ఆత్మ రూపకంగా మీరు మా నివసిస్తున్నందుకు మీకు ఎంతో భాగనాలి తండ్రి కుమార పరశుధాత్మ ఒకటే అనేది మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం నైనా కాబట్టి మీరే తండ్రి ఇవన్నింటిని కల్పించిన వారు కళల రూపకంగా మాట్లాడే వాళ్ళు మీరే దర్శన రూపకంగా మాట్లాడేవారు మీరే వాక్య పరంగా మాట్లాడేవారు మీరే పౌన ప్రభు ద్వారా పక్షుల ద్వారా అవున చేపల ద్వారా మాట్లాడే వాళ్ళు మీరే గతంలో మాట్లాడన్నారు అవి మీ స్వరం విన్నాయి ప్రభావి ఆ ప్రభా వాటిని బట్టి మీకు ఎంతో బాధనాలు అయినా అవి మీ స్వరం విని మీ పని చేస్తున్నాయి మనుషులు మేము ఇంకా పని చేయాల నోరు జీవులు మీ సేవ చేసినాయి ప్రభా యోనాను మింగి పెట్టి నింగలం అదే రీతిగా దాదాము కాకులు ఏలియాకి ఆహారం తీసుకొచ్చినాయి ప్రభా అవును ప్రభా ప్రతి దశలో ఈ సృష్టిలో జీవరాశులు మీ మాట వింటుని కానీ మేం కూడా ఇంకా వినాలా ప్రభా మనుషులం కదా శ్రేష్ఠులైన ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు మీరు అన్నారు ఆయన కాబట్టి మేము ఇంకా ఎక్కువ వినాలా అవును ఈ లోకంలో ఏదో సాధిస్తున్నాం అందరూ పొద్దున్న లేచి కానీ అంత వ్యర్థమని ఆ ప్రసంగి మాట్లాడుతున్నాడు ప్రభా సూర్యుని క్రింద నరుడు పడు అగచుడు అన్ని వ్యర్థమే అన్నారు కానీ మాకు ఒకటి సత్యనమి నిర్భాలకు మీలో ఏది వ్యర్థం కాదు ఎంత గొప్ప దేవుడు మీరు మీ నామంలో ఏది వ్యర్థం మీ నామంలో చేసిన ఏ పని వ్యర్థం కాదు అటువంటి గొప్ప నామం మీరు మాకు ఇచ్చిపోయినది ఆ నామం మీ మనుషులకు ఇచ్చిపోయినారు ప్రభావ ఇప్పుడు ఆ నామం పలోకంలో లేదు మా మధ్యనే ఉంది ప్రభావ కాబట్టి ఆ నామం సమస్య చీపటి అందగా మంత్రశక్తులు గడ్డగజ వండిపోవాల్సిందే ప్రభావ ప్రతి నామము ఆ నామం మోకాళ్ళాల్సిందేనైనా ఇక్కడ గొప్ప దేవుడు ప్రభావ మీరు మాకు అనుగ్రహించారు నామాన్ని కాబట్టి ఆ నామాన్ని జాగ్రత్తగా మేము మాకు విధంగా ఓ ప్రభా నామాన్ని గనపరచాలా ప్రతి స్థితిలో ప్రతి దశలో ప్రతి స్థలంలో ఆ నామాన్ని హెచ్చింపజేయాలి ఎందుకంటే మీరు హెచ్చింపబడితే మనుషులు ఆకర్షింపబడుతున్నారు మీరు లేప లేపబడినప్పుడు అనేకలు మీద ఆకర్షింపబడుతున్నారు కాబట్టినైనా నేను ఈ సత్యాన్ని గ్రహించి మీ నామాన్ని ఉన్నతమైన స్థితికి లేపాల ప్రభావం అప్పుడు అందరూ రక్షింపబడతారు నేను ఆ వాక్యాన్ని మేము నెరవేర్చుకోవాలా మా జీవితాలలో అటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని ఏ సీకరిస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి కొంతకాలం నుంచి పోయిన వారం నుంచిగా యూసఫ్ కి సంబంధించిన విషయాలు జరించారు అదే కొంత బహుశా జాన్ బ్రదర్ వచ్చింది మరి కొంతమంది వాళ్ళు లాక్ డౌన్ రికార్డింగ్స్ ఉంటే గానీ వాళ్ళకి తెలియదు ఈ కనెక్షన్ మనం ఈరోజు ఏం గనించబోతుంది ఎందుకంటే ఈ ధ్యానించేది కొంచెం కష్టంగా ఉంటది ఎందుకంటే చెప్పిపోయే వాళ్ళకు గురి అర్థం కావాలి వాక్యాలు ఎందుకంటే ఆ చూడము వాక్యాలు ఇవి ఎవరు చెప్పరు కూడా ఎందుకు చెప్పరు మనం ఏదో అహంతో విరవి నాకే గొప్పగా నాకే తెలిసినాయని నేను ఎప్పుడు చెప్పను కదా అట్లా విరవినప్పుడు నాకు ఇవన్నీ దేవుడు ఇవనికి సాక్షి కాబట్టి ఇవన్నీ మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు యువసేపు జీవితం ఎట్లా ఉండేనో నీ జీవితం నా జీవితం కూడా అసే ఉంటే ఎందుకంటే ప్రభు మనం చూపించిన ప్రిన్సిపల్ పా వారికి దుష్టాంతం దగ్గరికి యుగానికి సంబంధించిన బుద్ధి కలడం కొరకు రాయబడ్డాయి ఇవన్నీ కాబట్టి ఇవన్నీ తిరిగి తిరిగి నెరవేరినప్పుడు నీ పరిస్థితి ఏంటి నువ్వు యథావిధిగా జీవిస్తున్నావా రక్షణ పొంది ఎక్కడైసిన గొంగలు ఎక్కడ ఉండద్దని నేను ఎన్నిసార్లు చెప్తా అంట మనుషులే అది కొంచెం కష్టతరంగా ఉంటుంది నేను చెప్పిన ఎందుకంటే నువ్వు కొత్తగా రక్షణ పొంది ఏ శివతికి నీ జీవితాన్ని సమర్పించుకొని బాప్తిజం పొందిన ఎట్లా ఉండే నీ పరిస్థితి ఈ ప్రార్థనలు చేసేటువంటివి ఉపవాసంగా ఉండేవాడివి ఓ దీర్ఘంగా ధ్యానం చేసేవాడివి బైబుల్ గంటలు కనుక జరించేవాడివి చెప్పి రోజు అట్టుంది అన్ని లేదు ఎందుకు లేదంటే ఈ లోకపు విధానం ఈ లోక మర్యాద అది ఈ లోక మర్యాదని సమర్థించుకుంటాం మన ఆరే నేను పొద్దున్నేసి ఉద్యోగం పోవాలా బ్రదర్ ఉద్యోగం పోవాలా మళ్ళీ ఉద్యోగం ఏమి ఉదరించినావంటే ఏం లేదు ఇంకా అదే యువకుడి అదే కిరా వేయగలనే ఉంటున్నాం ఏమి ఈ లైఫ్ లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయినావా నువ్వు ఏమైనా లైఫ్ లో కష్టపడుతున్నావు కష్టపడుతున్నావు కదా మళ్ళీ కష్టానికి తగిన ఫలితం వస్తుందా రావట్లేదు ఎందుకంటే నాన్నందు వేరుగా ఉండి ఎవరు ఫలించలేడు ఏ స్వీకరిస్తున్నారో కష్టపడుతూ మీకు వచ్చే ఫలం ఎట్లుంటే తెలుసా నూరు రేట్లు ఉంటుంది నేను చెప్పేది కొంచెం కష్టకాలం ఉంటది ఎందుకంటే ఈ యో యోగ కళ గురించి ఈ కళలని మనం ఎట్లా మన జీవితంలో నెరవేర్చుకోవాలనేది ప్రభు మనకు అనుగురించిన కళ ఎట్లా నెరవేర్చుకోవాలా నాకు చాలా కలం ఇట్లాంటి జాగ్రత్తగా మొత్తం మీ ధైర్యంగా రాసుకుంటా కళలు దేవుడు చూపించిన కళ అలానే గొప్ప దైవజనం చనిపోతుందని ఎన్నికలకు వచ్చినప్పుడు నేను ప్రార్థించిన ప్రభు కొంతకాలం ఎక్స్టెండ్ చేయబడవు ఆయన లైఫ్ ఎందుకంటే పెద్ద సంఘం ప్రభు గొప్పగా నన్ను ఎంతో సంఘంలో వారి కొరకన్నా ఆయన లైఫ్ ఎక్స్టెండ్ చేయబడవు ఆయన వెళ్ళిపోతే అంత గొప్ప లీడర్షిప్ త్వరలో రాదు ఆయన వచ్చే ఆయన కొరకు లీడర్షిప్ వచ్చేంత ఆయన ఆకు ప్రభు అంటే ఆయన ఖచ్చితంగా ఆపండు బట్ ఆ పాపర్ భయంకరమైన హెల్త్ ప్రాబ్లమ్స్ తో ఐసీయు పోయి బయటికి మరికొన్నిసార్లు దేవుడే మాట్లాడి ఈ సంవత్సరం నేను గొప్ప దైవజనం తీసేస్తున్నా నేను చెప్పిన అందరికి ఈ సంవత్సరం చాలా మంది గొప్ప దైవజనం వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు టక టక డేస్ కె బ్రదర్ వినదనం దాని తర్వాత ఫాస్టర్ హాఫ్ చనిపోయింది గొప్ప గొప్ప సేవకులు చెందుతున్నాడు నేను అనేది ఏంటంటే నీకు నాకు చూపించినప్పుడు అవి నెరవేరినప్పుడు నేను ఎక్కడున్నాను అదే రీతిగా ఇప్పుడు ఈ వాక్యం చెప్తున్న వాళ్ళకు కూడా ఎన్నైనా కళలు వస్తున్నాయి మళ్ళీ ఎందుకు వాటిని చూడగలుగుతున్నవా చూసినప్పుడు ఆ కళలని అవి ఎప్పుడు నెరవేరుతున్నాయి నీకు జ్ఞాపకం అయ్యారు చక్కగా నెరవేరుతారు ఎందుకంటే ప్రభు తన బిడలకి ఇవి చూపించకుండా ఏం చేయను అన్నాడు ఎప్పుడు గొప్ప దేవుడు సమస్త సృష్టి మీద అధికారం దేవుడు ఈ లోకంలో జరుగుతున్న వాటిని నీకు చూపించకుండా ఎందుకు చేస్తాడు ఆయనకి ఏం లాభం మనము సొంత కుమారులు కదా ఆయన కొనుక్కున్నాడు మనల్ని తన బిడలుగా స్వీకరించాడు కదా మనల్ని ఎంతగానో ప్రేమించి మనం అతన్ని ఎంతగానో ప్రేమిస్తున్నప్పుడు మనం చెప్పకుండా ఈ లోకంలో వైరస్ ని పంపిస్తే ఏమన్నా అర్థం ఉందా మనకు చెప్పకుండా ఆర్థిక స్థితి నాశనం చేస్తే ఏమన్నా అర్థం ఉందా చెప్పకుండా ఈ లోకం వీరికి జలపల్లను తీసుకొస్తే మనకి ఏమన్నా నామం అర్థం ఉందా మో లోకం చెప్పకుండా అగ్ని గంటకులకు మరిస్తే ఏమైనా అర్థం ఆయన ప్రతి దశలో తన బిల్లకి చూపిస్తూనే ఉన్నాడు కానీ నువ్వు నేను వీటిని చూడాలా అనేదే నేను ఇప్పుడు నెగిటివ్ గా చెప్తే నువ్వు ఏకపోతున్నావు అంటే అహం అది ఒక రకంగా కించపర్చున్నది చుట్టినట్లుంటది వాటికి నువ్వు చూస్తలేవు ఎందుకంటే నువ్వు అట్లా ఆ రీతిగా దీన్ని ధ్యానిస్తలేవు యూస్ పేపర్ లాగా నువ్వు కలవ కంటలేవు నువ్వు ఫారెన్ ట్రిప్ కొరకు సిద్ధపడతలేవు ఏం నేను ఫారెన్ ట్రిప్ పంపిస్తామో ఏమో తెలిసిన మరి నువ్వు సిద్ధపడతలేవు చిన్నప్పటి చదువుకోమంటే చదువుకోలేకపోతుంది దాన్ని తిరిగి తెలుస్తుంది ఇప్పుడు కూడా చదువుకోవచ్చు కానీ ఇప్పుడు కూడా చదువుకోలేకపోతున్నాను యాభై ఏళ్ళకు నలభై ఏళ్ళు దాటం కూడా చదువుకుంటున్నారు మనుషులు యాభై ఏళ్ళు దాటినానికి కూడా చదువుకుంటున్నారు మనుషులు ఈ రోజు గల్ సరే మనకి ఇంకా వయసు మనం చదువుకుంటున్నాం ఎందుకంటే సమర్థించుకుంటున్నాం ఉద్యోగం ఉంది కొద్ది పోయితే ఓపెన్ స్కూల్ ఉంది ఓపెన్ యూనివర్సిటీస్ ఉంది ఎక్కడ చదువుకున్నాను హైయర్ స్టడీస్ లైఫ్ ఒకటే కదా అవకాశం అని ఆయన ఎప్పుడు ఇవన్నీ ఆయన ఎంతో అభివృద్ధి పొందుతారు దేవుని చిత్తం ఎవరు కానీ అడ్డగిస్తున్నారు ఆ వాక్యాన్ని ఉద్యో ఆయన నేను అభివృద్ధిలో తీసుకురావాలనుకుంటున్నాను కానీ నువ్వు అడ్డగిస్తున్నావు అడిగి నాకు ఎందుకు ప్రవ్వా ఈ శ్రేమా మళ్ళీ ఏడుస్తున్నావు ఉపవాసం బ్రదర్ వచ్చి ఒక మూడు రోజులు మా ఇంట్లో ప్రార్థన చేసా ఆ బ్రదర్ అంటున్నారు చెప్పండి ఎవరు తెచ్చి పెట్టుకున్నారు టైతాన్ని తెచ్చిందా నువ్వు తెచ్చిపెట్టుకున్నావు మనం వానికి ఇంకా పెద్ద పనులు ఉన్నాయి నువ్వు కాదు వానికి వానికి ఇంకా చాలా పెద్ద పనులున్నాయి నువ్వే అవన్నీ తెచ్చిపెట్టుకుని వాడి మీద ఏడుస్తూ ఉంటావు దాని తర్వాత ప్రభుత్వం అనేది వచ్చిన ఈ శ్రమ నేను కరెక్ట్ గానే ఉన్నాను ప్రవ్వా అని ప్రార్థిస్తున్నాను తర్వాత అదే నీ ఒక్కరి కొరికే కాదు కానీ నేను లోకం కొరకు ప్రయత్న పడుతున్నాను నీకేమో అన్ని ఇచ్చేసినా కానీ నువ్వు ఒక్కటి కూడా పాటించలేకపోతుంది నీ లైఫ్ లో నువ్వే అన్ని పోగొట్టుకొని నాన్నదడితే నీకేం చేయాలా ఇది గొనిగే గుణం అన్నట్టు కొంచెం పత్రికలు చూస్తాను మొదటి పత్రిక పాఠో అధ్యాయంలో గొనిగే వాళ్ళందరు నచ్చిరు అరణ్యంలో కడిగే వాళ్ళందరూ నచ్చిరు అరణ్యంలో మన జీవితం ఎట్లుంది ఒప్పుకోండి ఈరోజు కాబట్టి ఎవరిసేపు తన కళని ఎట్లా నెరవేర్చుకుంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయన కళ ఆయన దేశంలో నెరవేరదు ఆయన కళ అన్ని దేశంలో నెరవేరుతుంది కాబట్టి ఇవి కళని ఎట్లా నెరవేర్చుకోవాలా అనేది మీరు మీరు చూపించాలి నాశపడుతున్నాను సరే మీరు అందేమిది సైకాలజీ క్లాస్ అంటే సైకాలజీ క్లాస్ కాదు ఇది బైబుల్ క్లాస్ బైబుల్లో ఇవి చూపించింది దేవుడు కళను ఎట్లా నెరవేర్చుకోవాలనేది ముఖ్యంగా మీరు సరే ప్రజలు నాకు కూడా కళలు వస్తున్నాయి వాక్య పరంగా ఉండాలే పరిశీలించుకుంటున్నాను మళ్ళీ దీన్ని నేను ఎట్లా అమలు పరచుకోవాలా దీన్ని ఏ రీతిగా అమలు పరచుకోవాలా ముఖ్యంగా నేను శనివారం ఒక వాక్యాన్ని తీపించిన శనివారమా లేక ఇప్పుడు శనివారమే అనుకుంటాను రెండూ దృష్టికం పదమూడవ రెండవ వర్షంలో అతిథ్యము చేయ ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ కి ఏ చూసినది అతిథ్యము చేయ మరొకడి అతిథియం అంటే మీ దగ్గరకు వచ్చిన వారిని నువ్వు పరామర్శించాలా చాలా జాగ్రత్తగా పరామర్శించాల దాని దాని వలన కొందరు ఎరుగటే దేవదూతలకు అతిథ్యం ఇచ్చేరి అతిథ్యం ఇచ్చేసి అర్థమవుతుందా ఈ కేబిపీఎం లేదు ఒకటి ప్రిన్సిపల్ బలహీనత చేసిన బ్రదర్స్ సిస్టర్స్ మీరు అతిథ్యం ఇవ్వరు అతిథ్యం అంటే ఏం చేయండి ఎవరు దాన్ని అంటే డొనేషన్స్ ఇవ్వడం డొనేషన్ మీరంటారు కానుకలు ఇష్టం గెలవారంట కానుకలు వేరే డొనేషన్స్ వేరు అతిథ్యం వేరు ఇంటికి వచ్చిన వాడికి మంచి మర్యాద చూపించడం వాడికి పనిచర్య చేయడం అది అతిథియం అంటే మనం మనం అది చేస్తున్నామా కొందరు ఎవరికి తెలియట దేవదూతలకి ఇచ్చారంట వల్దుల్లో దేవదూతలు మనుషు రూపం ధరించి వచ్చి వచ్చారు వైద్యుల్లో ఈరోజుకి కూడా వస్తున్నారు మళ్ళు ఎప్పుడన్నా చూడగలిగినావా నీకు అటువంటి నియంత్రణలు ఉన్నాయా నువ్వు యజ్ఞాన పాత్రం పొందిన పరిశుధాత్మాభిషేకం పొందుకున్నావు మీకు బాషల వరం ఉంది పురుపావరాలు ఉన్నాయి అన్ని వరాలు ఉన్నాయి మీకు గొప్ప గొప్ప సేవకులకి ఆ వరాలు లేవు మీకున్నాయి అన్ని వరాలు అన్ని సంచెలు పెట్టేసి మునిసేసి ప్రతిష్టాం మనం ఎక్కడ వైఖరి వాడుకున్నాం చెప్పండి నీ దగ్గరకు వచ్చింది దేవుదూతనా కాదా ఎప్పుడు గ్రహించలేకపోన్నావు చెప్పండి దేవుదూత వాళ్ళు వస్తేనే గ్రహించకపోతే నిజంగా దేవుడు గ్రహించగలవాళ్ళు విశ్వంతా గ్రహించలే సృష్టికర్త వాళ్ళ మధ్యలో చుడితే ఎవ్వరు గ్రహించలే నాలుగు కుటుంబాలే గ్రహించినవి మొత్తం దేశంలో డిసెంబర్ వస్తుంది కాబట్టి ఇంకా వస్తుంది క్రిస్మస్ పండుగ టైం క్రిస్మస్ పండుగ టైంలోనే గుర్తుకొస్తాడు ఆయన పుట్టినట్టు దాని ప్రతిరోజు తెల్లవారు వేసుకొచ్చిపో మీ హృదయంలో ఉదయిస్తాడు ఆయన అంత చీకట్ ఉంది కదా కాబట్టి అతిథ్యం చేయడం మనం హృదయపూర్వకంగా సంతోషంతో మనం ఇవ్వాలి ప్రతి దానికి ఇవ్వాలా సేవకి ఇవ్వాలా మనుషులకి ఇవ్వాలా పేదవాళ్ళకి ఇవ్వాలా సంపూర్ణంగా వారికి అది ఎంజాయ్ చేయాలి మనం ఇవ్వడంలో చాలా మంది ఎవరికీలకు పది రూపాయలు అంటే బాధపడతారు మీరు మనం ఆనందించాలా ఇష్టం నేను సీక్రెట్ ఎందుకు చెప్తున్నాను నేను ఎంతో ఈ ప్రిన్సిపల్ ఈ కళల భావములు వీటి ఎట్లా మార్చుకోవాలి నీ జీవితానికి అమలు పరచుకోవాలంటే ఈ సీక్రెట్ ఏం చెప్తున్నా ఈ జీవాన్ని నువ్వు ఆయన నామం నిమిత్తం ఇవ్వకపోతే దాన్ని దూరు రేట్లు పొందుకోలేవు మీ జీవం ఎక్కడుంది మీ మైండ్ మీ మనసు మీద ఉంది మీ ఆకుల మీద ఉంది మీ అంతస్తు మీ ఆహారం మీద ఉంది మీ వస్తువుల మీద ఉంది ప్రాణం కొట్టుకుంటుందంటాం కాబట్టి నా నిమిత్తము ఎవరు ఆ ప్రాణం మీద పెడతాడో దాన్ని దూరీ ఈ లోక మీద మీద పొందుకుంటారని నేను వాక్యం మళ్ళీ మీరు ఎప్పుడు పాటిస్తున్నారు చెప్పండి ఎప్పుడు పాటిస్తాడు అని అయితే మీ సగం లైఫ్ ఇంకా ఎంతకాలం మనము ఇది ఇదే చూస్తాం సంపూర్ణంగా మనము ఈ అతిథియం చేయడము నేర్చుకోకపోతే మటుకు నువ్వు అభివృద్ధి పొందలేదు నాకు నా లైఫ్ ప్రిన్సిపల్ అదే నా దగ్గర లేకుండా ఇచ్చేవాడి మనుషులకు సో ఎన్ని లెక్కకు మంది అసలు ఇచ్చే నేను పడ అట్ ద సేమ్ టైం నేను కుటుంబానికి ఏదో నోటు చేయలేదు అది బాధ్యత పురుషుడు తన కుటుంబాన్ని పోషించడం కాబట్టి కుటుంబాన్ని పోషించాలా అది మన బాధ్యత అట్ ద సేమ్ టైం మనము అతిథియం ఇవ్వడం మర్చిపోవద్దు ఎందుకంటే తెలుసు దేవచ్చేసేద్దాము ఎందుకంటే నీకు ఆయన ఆత్మీయ నేత్రములు లేవు కదా ఆత్మీయ నేత్రం వచ్చి తీసేవాడు నీకు ఆత్మీయ నేత్రములు లేవు కాబట్టి వాటిని నువ్వు చూడలేదు కాబట్టి చూడకుండా ఇచ్చి పడేసినావనుకో అప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు దేవదీతలో చేతి దేవుడు చూస్తారు కూడా వీళ్ళు నా నిమిత్తం అవి చేయగలరా ఎందుకే ధనితులను చేస్తారు దేవుడు పొందిన వారు ఎందుకు ధనితులు చేస్తారు ఆయన నామం నిమిత్తము నీకు ప్రాణ ప్రీతి అయిన వాటిని రుచిపెట్టగలవా పెన్సిల్ వినియోగ వస్తున్నాయి నాకు ఇచ్చి పెట్టేది కదా ఇచ్చి పెట్టేయాల నేను కొన్ని కాస్ట్లీ ఫోన్స్ ఇచ్చేసిన కాస్ట్లీ కెమెరా ఇచ్చేసిన గడిపిచ్చేసిన ఇచ్చేయాలా సేవ కొరకు ఇచ్చేయాలా పాసాల కావచ్చు ఎక్కడ అది సేవకు వరకు వాడవస్తుంది మనకు తెలియదు ఎక్కడ అవకాశం ఉంటుంది అంటే నువ్వు ఎట్లా వాడుకోవాలి ఇప్పుడు ఈ మన కేవీపీఎం ఉండదు నాకు ఈ గుణగణం గ్రహించుకోండి మీ దగ్గర పాత వస్తువులు అంటే ఏం చేస్తారు పాత గింజలు పాత దుబ్బాట్లు అన్ని అటకమ్మ వేసి నువ్వు ఎప్పుడు వాడుతు వాటిని ఎప్పుడు వాడకపోతాయి వాటిని ఏమో అటకమ్మ అవి అటువంటివి లేని వారు ఎంత లేరు మన మధ్యలో మళ్ళీ వాడకపోయి నువ్వు ఇవ్వచ్చు కదా ఎట్లా వాడతలేవు పాత కి వంటగా జనా ఉంటాయి నల్లగా అయిపోయి వాటిని నువ్వు వాడతా లేవు మూలకి వాడేసినావు ఎవరికన్నా ఇవ్వచ్చు నేను చెప్పేది ఏంటంటే ఆయన నామం నిమిత్తము మీరు ప్రాణం పెడతలేరు ఇస్తలేరు ప్రాణం అందుకు మీరు వీటిని చూడకపోతున్నారు మీరు ఎప్పటికి చూడలేరు నేను చెప్పేస్తున్నారు ఫ్రాంక్ మీరు ఎంతగా విన్న వాక్యము మీరు ఎంతగా దాన్ని జీర్ణించుకున్న కానీ అది యాక్టివేట్ కాదు ఎందుకంటే విశ్వాస అది విశ్వాసాన్ని క్రియరూపకంగా పెట్టమడా లేదా యాసరూపకూడదు మన నువ్వు ఎప్పుడు పెడుతుంది క్రియారూపకంగా విశ్వాసంలో నువ్వు నాటి ఎవ ఎప్పుడు ఉండట్లేదు నువ్వు మళ్ళీ ఎట్లా వస్తుంది నీకు వందరేట్లేదు కాబట్టి నేను చెప్పినది ఏంటంటే ఈ లోకంలోని ఎటువంటి సమస్య అయినా కానీ ఈ లోకంలో పరిష్కారం దొరకదు ఈ శారీరకమైన సమస్యలు శారీరకమైన సమస్యలు శారీరకమైన పరిష్కారం ద్వారా కావు శారీరకమైన సమస్యలకి ఆత్మీయమైన పరిష్కారాలు మనకు అవసరం కాబట్టి అది మనం నేర్చుకోవాలా ఇప్పుడు ఫరోక్ ఒక కళ మనం చూస్తాం యూసేపు దాని గురించి విషభీకరిస్తున్నారు ఎక్కడ చూస్తాం అది ఆది గ్రంథము నలభై కూట అధ్యయనం అంతా అదే చూస్తాం ఆ కళలో మీరు చూస్తారు బలమైన అవి ఆవులు దాని తర్వాత ఆవులైనా ఎద్దుల బలమైన ఆవులు దాని తర్వాత బలహీన బిక్కిన బలహీనమైతాయి తీవ్ర బలహీనమైనవి బలమైన నింగి వేయడం ఇన్ని ఏడు కదా ఏడు ఏడు ఏడు అంటే పద్నాలుగు అవి కాబట్టి మొదటి దర్శనంలో బలమైనవి ఉన్నాయి రెండవ దర్శనంలో బలహీనమైన దాని తర్వాత ఇంకొక దర్శనం చూస్తున్నాం ఏంటంటే వెన్నులు కదా పీల ఒక కొన్ని బలమైన వెన్నులు కొన్ని పీల వెన్నులు అంటే ప్రావీణ్యంకి వేయడం కాబట్టి అంటే రెండు సార్లు గెపిస్తాడు దర్శనం అని నేను మీకు చెప్తున్న ఫ్రెండ్ కి తెలుసు యొక్క గురించి మనం నేర్చుకుంటున్నాం దేవుడు ప్రతి విషయాన్ని ఆయన లోకంలో ఎందుకంటే మీరు ఈ విషయం అర్థం చెప్పాల దేవుడు మనుషులతోని కళల రూపంగా మాట్లాడేవాడు ఆయనకు భాష అన్నట్టు కళల భాష లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ కళల రూపకంగా మాట్లాడేవాడు దేవుడు గతంలో ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు సరే మనం అనుకుంటాం వాక్యం ఉంది కదా అంత వాక్యంగానే ఉంది అంటే వ్యూహాను భక్తులు అంటాడు అంత లేదంటాడు అనడం లేదా చివరి అధ్యయనంగా ఏవరం ఇంకా ఎన్నెన్నో విషయాలు చెప్పింది గాని ఎన్నెన్నో అద్భుతాలు చేసింది కానీ వాటిని రాయడానికి ఈ పుస్తకం సరిపోదు ఈ లోకంలో ఎన్ని పుస్తకాలు రాసినా అంటే అంతగా చేసింది షార్ట్ టైమ్ త్రీ ఇయర్స్ ఆయన సేవ చేసింది ఆ త్రీ ఇయర్స్ లో ఎంతెంతగానో చేసింది ఎంతెంతగానో చెప్పింది వాక్యాలు అసలు రాయబడలేదు బైద్యలో అందుకే నేను ఎన్నో చెప్పిన ఈశ్వరు అంటున్నాడు నేను ఎన్నో మీకు చెప్పినా కానీ వాటన్నిటినీ ఇప్పుడు మీరు తగ్గించలేదు ఇంకా చెప్పాలనుకుంటున్నా కానీ మీరు తగ్గించలేదు ఎందుకంటే మీరు ఆకు మీరు ఎదగలే ఎక్కడ ఉన్నారు మీరు మీరు ఇంకా ఎదగలేదు కానీ పర్షుదాసుడు వచ్చినప్పుడు వాటన్నిటిని నాలోని తీసుకొని మీకు తిరిగి బయలుపరుచు అన్నాడు అందుకు నీకు హోలీశ్వరి అనౌంటింగ్ అవసరం ఎన్ని గంటల మీకు శ్రమ పెడతావు ఎన్ని గడ్డలు ప్రార్థన చేస్తావో నేను ఇష్టాను కానీ ఒకటే పాయింట్ పోలీస్ స్పిరిట్ అనుకం వరకు ట్రై చేయాలా కష్టపడాలా నేనైతే నాకు జనపంసారికి నైన్టీ పోలీస్ స్పిరిట్ పొందుకోవాలనేసి ఎక్కడెక్కడో వరిగేసేటువంటి నేను నేను చెప్తున్నా ఎక్కడ ప్రార్థన నుంచి ఇక్కడ పరిశోధన పొందు కూర్చుంటే అక్కడ పోయిపోయింది అసలు కొన్ని ప్లేసెల్లో నేను మోసపోయినా కానీ ప్రభువు నాకు ఆశం తీసుకుండి చూసి ఒకసారి ఎందుకంటే కొన్ని చర్చిస్తాల్లో హోలీస్ట్రీ నమ్మరు కొన్ని చర్చలో హోలీస్ట్రీట్ అవసరం లేదు అంటారు కొంత మనం కొన్ని చర్చలో మన కృపావరగా నమ్మరు ఎందుకంటే ఆ బ్రదర్ అంటే మరి అయిపోతే వాళ్ళకి ఏమి ఎందుకుంటది ఆ వైశని చెప్పొచ్చు కదా ఆత్మ ప్రత్యక్ష ఆశతో ఆపేషించమని ఎందుకు చెప్పిందైనా పౌలు ఆపేషించమన్నాడు వాటిని పూర్వం అన్నాడు ఆయన ఆశతోనే కానీ ఇవన్నీ రావాలి ఇవన్నీ కృపవరలే కదా ఇవన్నీ మనం మాట్లాడుతుంది యోసేపు ఆ కళ బావాన్ని చెప్తుంది ఆది కాండం నలభై కోట కళ గుప్తు చచ్చిపోబోతుంది ఆది కల మీరు ఎవరైనా గ్రహించగలిగించా ఎన్ని సంవత్సరాలు జరిస్తున్నారు కలదని వాక్యని ఐగుప్తు త్వరలో చచ్చిపోబోతుంది అది చచ్చిపోకుండా దాన్ని అనేది దేవుని యొక్క సువార్త ఆది కాండంలోనే ఒక అన్య దేశము నశించిపోవద్దు అని అడిగి యోనాతో కూడా అదే చెప్తుంది కదా ఇనిదే అసురు దేశపు రాజధాని షీనార్ ఎట్లయితే బబులున్న రాజధాని ఇనిదే అసురు దేశపు రాజధాని అసురు దేశము లో రాజధాని ఇనిదే అది నాశనం కాబోతుంది రాజ్యం అనిల స్థలమ యోనాని సేవకులు ఇచ్చిన దేవుడుని పోయి సువాత ప్రకటించాడు పాతని బదులు కూడా అంజులు రక్షణ పొందాలనేది దేవుని యొక్క సంకల్పం నీతి సంకల్పం ఎప్పటికీ మారది ఆ గుపోబోతుంది యువసేపు కళ అయితే కన్నిండు నేర్పు కానీ చూడండి వాళ్ళు చాలా తెలియలేని అనులు నేను ఇది ఎప్పుడు మీకు క్రిస్టియన్స్ కంటే అందులే తెలియగల వారు సంపాదించుకున్నట్టు నువ్వు సంపాదించుకోలేవు సాధించినట్టు సాధించుకోలేవు ఫస్ట్ క్లాస్ వాడే కదుకుంటాడు క్లాస్ వల్ల గోల్డ్ మెడల్ వాడే కనుక్కుంటాడు నువ్వేమో ఉన్న రకాడికి కావాలని పాస్ అయితుంటావు ఫస్ట్ క్లాస్ లా పాస్ అయినావు ఎప్పుడు నువ్వు సత్యం తెలిసి కూడా వాడే అన్ని ఉద్యోగాలు సంపాదించుకుంటాడు గవర్నమెంట్ జాబ్స్ వాడే డైరెక్టర్లు పొజిషన్లు వాళ్లే పెద్ద పెద్ద మేనేజర్లు వాళ్ళే ఎంబీలు సిఇఒలంతా వాళ్లే మళ్ళీ నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎక్కడైతే అక్కడ ఏ ఊర్లోనో ఆ ఊర్లోనే వాడుకోవాలి లైఫ్ అంతా చెప్పండి మళ్ళీ ఏసులో చెంటే లేదా శిష్యులతోని అనిలను చేసి నేర్చుకోండి ఈ లోకత్వం చేసి నేర్చుకోండి అనడా లేదా మనం ఎప్పుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటావు అంటే వాళ్ళు ఎట్లా సాధిస్తున్నారు ఈ లోకంలో అనేది నేర్చుకోవాలా నీకు అనుకరించబడ్డ రక్షణ అనుభవము ఆయన ఆశీర్వాదాన్ని నువ్వు ఎట్లా అమలు పరచకుండా నీకు తెలుసుకోలేదు ఆల్రెడీ ఆచరించేసిన దేవుడు కానీ నువ్వు దాన్ని ఐగుప్తు చచ్చిపోబోతుంది యువతిసేపు త్వరగా వాడికి రేపు కళ భావం ఏడు సంవత్సరాల కలగానికి చచ్చిపోబోతుంది అంటే పద్నాలుగు సంవత్సరాలకి పోతుంది పద్నాలుగో సంవత్సరానికి మొత్తం పోతే నాశనం దేశం అది నాశనం కాకుండా ఉండాలంటే కళలని విశదీకరించేవాడు అవసరం కళ ఒకటి అంటాడు దాన్ని విశదీకరించేవాడు ఇంకోటి అంటాడు అది నువ్వు నేనే కాబట్టి నువ్వు ఈ యొక్క గుణగణాలను నేర్చుకోవాలి ఈ యొక్క విధానాలను నేర్చుకోవాలి కళల భావంని విశదీకరించేది ఎందుకంటే ఇది స్పిరిచువల్ లాంగ్వేజ్ అంట నీ బైబిల్లో ఆత్మీయ భాష కాబట్టి నీకు ఆ ఆత్మీయ భాష రాకపోతే నువ్వు ఎప్పటికీ ఈ కళలు కూడా మర్చిపోయావు లాక్డౌన్ కి ముందు నీ కళ దేవుడు నువ్వు మర్చిపోయావు లాక్డౌన్ తల ఎట్లుండోతుందో నీ లైఫ్ నువ్వు మర్చిపోయావు కానీ నీకు ఇంకోసారి జ్ఞాపకం చేసాను ఎందుకంటే రెండు సంవత్సరం కళ అని గిస్తున్నాను బలమైన ఆవులు తర్వాత రెండో కళ బలమైన వెన్నులు రెండుసార్లు చూపించాడు దేవుడు తప్పి కళ నెప్పుకోని దేశ రెండుసార్లు చూపించాను కళ ఎంత ఎవరికైనా మీరు బయబోళ్ళు చూస్తారు రెండు సార్లు చూపిస్తారు కళ నువ్వు రెండోసారి కూడా పట్టించుకోకపోతే నీ బిల్ఫుల్ అది నెరవేరినప్పుడు నువ్వే దానికి ఉత్తరవాది ఐగు తచ్చిపోతే యువసేపు ఉత్తర్వాది ఇనివే చచ్చిపోతే యువన హైదరాబాద్ చచ్చిపోతే నువ్వే ఉత్తర్వాది నువ్వు నేనే కాబట్టి ఈ విధానంలో ఈ ప్రిన్సిపల్స్ ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఇప్పుడు టైం ఎంత అయితే ఎవరన్నా చెప్పగలరా టైమ్ టెన్ ఫార్టీ ఇంకొక ఫైవ్ మినిట్స్ నేను వాకింగ్ ని క్లోజ్ చేస్తాను రేపటి విధంగా కొన్ని డీటెయిల్ గా చూపిస్తాను కొనంతిల్ రా రెండో పత్రిక పదమూడు అధ్యాయంలో మొదటి విషయాలు ఏమన్నా అంటే ఈ మూడవసారి నేను మీ అద్దరు వస్తున్నాను ఇద్దరు ముగ్గురు సాక్షుల ప్రతి మాటను స్థిరపరచబు కాబట్టి చూడండి ఇది థర్డ్ టైం మీరు మన జీవితంలో అనుసరించబడుతుంది అనుకుంటాను ఇది లాస్ట్ టైం అనుకోవచ్చు దీని తర్వాత ఇంకా మీకు ఇటువంటి వాక్యాలు చెప్పేవాళ్ళు ఉంటారో లేదో నేను లేదు ఇక్కడ ప్రాంతంలో నేను ఎక్కడ పోతాను నాకే తెలియదు ఎన్నికల్లో చెప్తున్నాను మీకు ఎందుకంటే నాకు అనుసరించబడ్డ పిల్లకు వేరే అనేది నేను కేవలం కొంతకాలము సేవకులను సిద్ధపడతానని విషయం నన్ను ఇక్కడ చూసి హైదరాబాద్ అని చెప్పిన కూడా విషయాన్ని చూపించలేదని కానీ నన్ను ఇక్కడ చూసేసారు ఎందుకంటే నాకు చూపించిన కళ వేరే ఉక్కు మొక్క చే ప్రాంతాన్ని నేను ఒక్కరిని సేవ రక్త సంబితలు కూడా ఒక్క కూడా అలాగే నేను దాని కొరకు చుట్టాపడుతున్నాను కాబట్టి త్వరగా నేను ఇక్కడ నుంచి మాయం లేకముందు నేను ఎక్కడికి పోతాను నాకు తెలియదు కాబట్టి ఎక్కడ మాయం పెడతాము నాకు తెలియదు కాబట్టి ఈ ప్రిన్సిపల్స్ అన్ని నేను మీకొక్క చెప్పేసి వెళ్ళిపోవాలి కవులు కూడా అదే అంటే మనం నేను మీకు ఎప్పటికీ వెళ్ళిపోతున్నాను దాని తర్వాత అది మీ ఇష్టము ఇంక నేను వెళ్ళిపోయినాక ఎప్పుడో చెప్పింది నేను వెళ్ళిపోయినాక మరీ రకంగానే దొంగలు ఇస్తాను అంతగించే వాళ్ళు వస్తాను కాబట్టి ఆ రీతి ఉండకుండా ఉండాలంటే ఒక విషయం అర్థం చేసుకోవాలి కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ చకరణం గ్రహించిన మీరు వీటిని జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించి మీ జీవితంలో పాటించుకోండి ఏ నిశా దూరదృష్ట ఏ నుంచి గెలాగించి అది పోలే గేహానికి బయటికి మనసు నా ఆత్మ నీ తొందర రాలేదా అంటాడు అదే మనం మీరు ఇది మీకు ఏమనుసు బయటకు పోయినప్పుడు ఈ వాక్యం కానీ చూపిస్తాను కదా నేను ఏ దిశ లాగా ఉంటారా దేహార్జు లాగా ఉంటారా ఏది ఏ కాలం ఒక దశ అయిపోయింది లాక్డౌన్ తో కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది మనకి లాక్డౌన్ తో అయితే అంటారా మీరు అక్కడ లాక్డౌన్ కి ముందు ఉంటారా అది తీర్మానించుకోవాలా ఈ కళలను ఎట్లా మనము అమలు పరచుకోవాలి మన లైఫ్ లో ఆ ప్రిన్సిపల్స్ ఏం నేర్పుతున్నా ఎక్కడైనా మరికొన్ని మనం జీవితాం నీవుడికి వాక్యం దించి మీకు ప్రార్థిద్దాం పక్షు దండ్రి నీకు వాణాలైన మరికొన్ని విషయం నుంచి నేర్చుకునే రోజు తర్వాత ఒకసేపు అతి చనిపోబోతుంది నువ్వు ఈ కళా భావం చెప్పకపోతే అది శాశ్వతంగా నాష్టమైపోతుంది పద్నాలుగో సంవత్సరంలో కాబట్టి నేను ఇచ్చిన బహుమానం కళల భావము కళను ఇష్టము దాన్ని భావం నమ్మదగిందని దాని గ్రంథాలు మనం చూస్తున్నాం కాబట్టి ప్రభావ మీరు వాటిని జ్ఞాపం చేసే ముబరించబడ్డ రెండు కళలు ప్రభావ ఇసుక ఆ యొక్క ఐదు దేశంలో కానీ అందులో ఎవరు నశించుకోకపోవడం మీకు ఇష్టం లేదు ప్రభావ మేము తువార్త అక్కడ చూస్తున్నాం అన్ని రక్షింపబడలా అనేది అది యోచకు ద్వారా ఉపమనరీతిగా ఏసు క్రీస్తు ప్రజల ద్వారానే ఇది రక్షకు ఈ రక్షణ అనేది మీరు మాకు కానీ ఇది చూడలేని స్థితిలో ఉంది మతపరమైన క్రైస్తవ జీవితం ఈ కళలు అర్థం చెప్పకపోతే మా దేశం నాశనం అయిపోతే దొరువా మా పర్సనాలు నాశనం అయిపోతే త్వరగా అవి నాశనం ద్వారా మీకు ఇష్టం లేదు ఎందుకంటే నుంచి మీకు అనంద మీదనే ఉంది మీ హృదయం ఇస్రాయల్ ప్రజలు అనేక వెలుగులాగా ఉండాలన్నారు కానీ వాళ్ళు వెళ్ళి వెలుగులేకపోయినారుషే గ్రంథంలో అందుకు మీరు ఈ లోకంలో ఇస్రాయల్ లాగా వచ్చినారు వెలిగించడం ఇప్పుడు మమ్మల్ని ఇస్రాల్ గా మార్చుకున్నారు అంతరంగం ముందు ఈ లోకానికి వెలిగించడం కోరుకు వీటన్నిటిని మేము అన్నింటిని చూపించాలా మిమ్మల్ని మహంపరచాలా అక్కడ బాధ్యం అనుభవించామని ప్రార్థిస్తున్నాం ఒక్కొక్కరిగా ప్రార్థన చేసి మనం మనోజ్ అంటే వైరస్ గురించి మనం అర్థం చేసుకుని ఎన్నో వాక్యం ప్రకారం పడాలా మన సేవ జీవితంలో తర్వాత వైరస్ బాధ్యతల గురించి దేశం అంతా రక్షణలోకి రావాలా అందరూ ఆత్మీయంగా బలపడాలా సంఘాలు ఇవే ఉంటాయి సోప్పనికుండా ఇన్ని వాక్యాలు ఇచ్చిపోతీతం నిరవేర్చుకోవాలా ఆ కళ్ళ మేము అర్థం చేసుకుని నెరవేర్చుకోవాలా లేదా మీరే మాకు సాయం చేయండి బయలుపరుస్తున్నారు ఇచ్చిపోగా మేము ప్రాక్టీస్ చేయాలా దాన్ని జీతం అమలు పరచుకోవాలా తెచ్చిపోవా సాయం తెచ్చండి ఇక తెగుల నుంచి ప్రజలను మీరు రక్షించుకోండి విడుదల గొప్ప నచ్చేసా ఈ యొక్క తెగుల వల్ల ఇంతమంది నటించిపోతున్నదాని కుప్ప వల్ల ఇసుకో ఉగ్రత వల్ల వేసుకోవా దాన్ని మీరే మీరే దీన్ని సాల్వ్ చేయండి మీరు యోగ గుప్పని కొందరు నచ్చిష్టం అని ఈ ఉగ్రత మీరు రక్షించుకోండి ఎవరైతే చివరి శరీరంలో ఉన్నారో వేసుకోవా వల్ల వాళ్ళ రక్షణ మార్పు నడిపించండి ఈవార్థ ప్రతి ఒక్కరికి అందమాల వేసుకోవాలి మీరే సాయం చేయండి ప్రతి మరి ఈ స్వార్థ ఇంతమంది ఉన్నారో వేసుకోవా వారందరికీ స్వార్థ ప్రకటించలాగా మీరు మాకు మీరు అక్కడ హలో మనోజ్ శోధం విశ్వ ప్రభావితం వాక్యంధ్ర ప్రభా మా ఉద్యమంలో మ్యాపించి స్టోర్ చేయండి ఆ వాక్యంధ్ర ప్రభా అభిషేకించి బలం చేసే శక్తి తెచ్చని నాదివ మా దేశం భాగంగా ప్రార్థన వచ్చే ప్రభా ఆర్టీసీ భారం కొరే ప్రభాస్ అలాది అనాథ్యం మృతప్రభ ఏస జీవితంలో అది జరిగింది తిరిగి తిరిగి చరిత్ర జరిగి తరగా అలాగే అన్ని సంఘాల సర్వత్వం రావాలి విశ్వప్రభ అన్ని దేశమంత స్వార్థ పోవాలి విశ్వప్రభ అలాది అనాధి అని సోదం ఈ దేశమంత ప్రభా అలాది అనాథిం మీరు ఆకర్షించాలా రక్షణ పొందాలా విశ్వప్రభ ఇన్న వాక్యం ప్రభా ఇన్న మేసూప్రభ అది మర్చిపోకుండా ప్రభ గమరే సాయం చేసపరచాలా అందరు రక్షణ పొందాలి విశ్వప్రభ వాళ్ళ బి ఆత్మీల తెలువరించి రక్షణ వాళ్ళని నడిపించి అనదు ఎలా పోవాలని వాక్యం ఫలింపేయం స్థిరపరచమని మహామంత్రుడా సర్వే మంత్రుడా సర్వాధికారి సర్వ కృపాని యోగదేవా వందనాలు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం జీవన సమయంలో మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రాబ్లం అల్చులము అయోగ్యులము దేనికి పనికి వారని వారం ప్రభావ అయినప్పటికీ నీ కృపచేత నీ ప్రేమ చేత తండ్రి ప్రభా మమ్మల్ని రక్షించి ఆశ్చర్యమైన వెలుగులో మమ్మల్ని నిలబెట్టినారు ప్రభా ఈ మీరు మేము తీర్చుకున్నలేం ప్రభా నాయన ఈషయ తండ్రి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనే విధముగా బ్రతుకుటకు శక్తిని సామర్థ్యమును అటు ఆలోచనలను మాకు దయచేయాల ప్రభావ ముఖ్యముగా తండ్రి ప్రభావ కృపావరములు అనేకులకు సమృద్ధిగా ఆయన దయచేయబడి ఉన్నాయని మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా వాటిని మేము నిర్లక్ష్యం చేసి ఆలక్ష్యం చేయకుండా తండ్రి ప్రభా వాటిని కనుగొని దాన్ని వాడే వారముగా మేము మాకు సహాయం చేయండి పరిశుద్ధాత్మ నింపుదలతో మేము నడుచుకునే వారముగా ఉండేటకు సహాయం చేయండి తండ్రి వివేచన వరమును మాకు దయచేయండి తండ్రి నాయన ఏ సవాన్ని యొక్క బిడ్డలుగా నాయన మీ పోలికగా మేము నడుచుకునే వారముగా జీవించే వారంగా ఉండటం సహాయం చేయండి అనేక మా మాదిరికరకంగా నిలిచే వారంగా ఉండటం సాయం చేయండి మార్గం విడిచి తప్పిపోయే వారంగా మేము ఉండడానికి ఆయన మరి మా అడుగులు పడకుండా ఆయన మమ్మల్ని కాపాడమని భద్రపరచమని వేడుకొని ఉంటున్నాం తండ్రి అంత్యదినములకు చేరువై ఉంటున్నాం తండ్రి అతి సమీప సమీపములో ఉంటున్నాం ప్రభు ఆయన కాబట్టి తండ్రి కుడియడములకి పొట్టులకు తండ్రి మీ వైపు చూ వెలుగు సంబంధుల వల్లే ఆయన వెలుగు సంబంధులతో కాదా కలిగి మాయన అందరిని వెలుగులోకి నడిపించే వారముగా మేము సాయం చేయండి తండ్రి ప్రభా అంతకాలము సుఖ భోగములను ఈ శరీర దురాశలను విడిచిపెట్టి తండ్రి ప్రభా మీ నిమిత్తమే బ్రతకే వారంగా మీ యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించే వారంగా ఉండటం చేయండి బలపరచండి ప్రభా మా అయోగ్యతను తండ్రి మీకు అప్పజెప్పున్నాం తండ్రి మీ పరిశుభ్రతకు మీ పవిత్రతకు మమ్మల్ని మేము అప్పజెప్పు ప్రభా మళ్ళ ఏ మంచితనం లేదు ప్రభా మీ మంచితనానికి మమ్మల్ని మేము అప్పజెప్పుకుంటున్నాం ప్రభా సహాయం చేయవలసిందిగా అడుగుతుంటున్నాం తండ్రి ప్రభా కోవిడ్ బాధితులను వలస కూలీలను రైతులను వరద వలన నష్టపోయిన బాధితులను వీరిని అందరినీ నాయన మీ చేతులకు అప్పగపుతుంటున్నా వీరికి సహాయం చేయండి ప్రభా రెండంతల ఫలము దయచేయండి మంచి ఇమ్యూనిటీ దయచేయండి స్వస్థతను దయచేయండి తండ్రి మరణించిన వారి కుటుంబాల ఆదరణ దయచేయండి తండ్రి మరణ మీద ఉన్న రక్షణను ప్రభా వందనాలు స్తోత్రాలు అనేక సేవకులు మరణించి ఉంటున్నారు ప్రభా నైనా ఆ సంఘానికి ప్రథమ ఖాతరుగా ఆ సంఘాలని నడిపించమని ఆ కుటుంబాలని నిలవనెత్తమని ఉన్నత స్థానంలో నిలవబెట్టుమని వేడుకొని తండ్రి ప్రభా అదే విధంగా సేవకులు అనేక చోట్ల తండ్రి ప్రభా కొండలలో నైనా అడవి ప్రాంతాలలో మారుమూల గ్రామాలలో ఎవరు వెళ్ళకూడని స్థలాలలో వెళ్లి సువార్తక ఆరాట ఆయన హతసాక్షులవుతూ ముఖ్యంగా చైనాలో ఉన్న మా సహోదరి సహోదరులు తండ్రి నాయన ఎంతగానో హతసాక్షులు అవుతూ మరణాన్ని కూడా దయాన్ని ఆ దయాన్ని జయించి తండ్రి ప్రభావ బ్రతుకుంటే ఫ్రీస్తే తావైతే లాభం అనే విధంగా ప్రకటిస్తూ ఉంటున్నారు ప్రభావ ఇటు సేవకులందరినీ మీతో ఆయన అక్కడ చెప్తూ జ్ఞాపకం చేస్తున్నాం ప్రభావ ఆయన వారికి ఇంకా బలమును దయచేయండి ఇంకాలో ధైర్యమును దయచేయండి వారికి కావలసిన అవసరతలను వనరులను దయచేయండి సమకూర్చండి ప్రభావి ఆయన మేము ఒత్తిడి వారముగా ఉండక తండ్రి ఆయన మీ కృపాగారాలను పొందుకొని మేము కూడా సువార్త నిమిత్తం ధైర్యముగా వెళ్లి అనేకులకు సువార్త ప్రకటించే వారము గాని సత్యమును ఆయన సత్య సువార్తను చేపట్టి తండ్రి లోకానికి కావలసిన ఉప్పును వెలుగును ఇచ్చేవారము గాని మేము ముందుగా సహాయం చేయండి ప్రభా ఆయన మా ద్వారా కూడా కార్యాలయం జరిగిందని వేడుకొని చూస్తున్నాము సహాయం చేయండి ప్రభా అదేవిధముగా ఎస్ఎంఎస్ ఈమెయిల్ ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ డీటర్ ద్వారా జరుగుతున్న సేవ కార్యక్రమాలను ఆయన సత్య బోధకులను జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన ఆ విన్న ప్రతి బిడ్డకు రక్షణ మార్మనసును దయచేయండిపో బలపరచండి కృప నాయన ఏసే విధంగా వాక్యము ఎక్కడైతే బెదజెల్లబడుతుందో ఎవరైతే వింటున్నారో వారి జీవితాల్లో నాయన రక్షణను కలగజేయమని వేడుకొని ఆ వాక్యము వ్యర్థము కాకుండా సహాయం చేయండిపో ప్రయాసపడుతున్న ప్రతి యొక్క విశ్వాసిని బోధకు యనా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా ఆయన హతసాక్షుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన ఈస మా దేశము మా రాష్ట్రము నాయన మా యొక్క హైదరాబాద్ ఈ నగరము తండ్రి ప్రభావిగ్రహారాధనతో కూడుకుని ఉన్నది ప్రభా నాయన ఈ దేశానికి రక్షణను కలుగజేయండి ఈ దేశం పట్ల మీకున్న భారము ఈ చివరి నాయన దశలో ఒక అవకాశము దండి ప్రభా మీరు హృదయం మెత్తని హృదయం వలె అవుతాయి బలపరచమని వేడుకొని చుట్టాను ప్రభుత్వ ఆయన ఈసే విధంగా తండ్రి టీమ్ లో ఉన్న ప్రతి సభ్యుడిని ప్రభా మనోజ్ బ్రదర్ ని జాన్ బ్రదర్ రవి అన్నని సార్ని భాస్కర్ అని నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎవరైతే రాలేకపోయింటున్నారో చక్రవర్తి గారిని నరసింహ్ ఈ అన్నని ఏ శామన్ అని నాయన సంపత్ సార్ని మీ చేతిలో తప్ప చెప్పు వారి పనిపాటల్లో వారి యొక్క తండ్రి పరిస్థితులలో మీరు తోడుగా నీడుగా ఉండరు సమాన ఫలమును మా అందరికి దాయిచిందాం తండ్రి మీ బలిష్టమైన చేతి కింద మనస్కుల వల్ల మేము ఉంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ తండ్రి ముఖ్యంగా తండ్రి ప్రభా జాస్వా గురించి ప్రార్థిస్తుంటున్నా జాస్వాన్ని సంపూర్ణ స్వస్థి దాయించండి కాళ్ళలో ఉన్న వార్తను తొలగించండి తండ్రి ప్రభా బిడ్డకు సహాయం చేయండి నాయన కుటుంబానికి తండ్రి ప్రభా నాయన ఆదరణ దయచేయండి సమాధానం దయచేయండి నాయన ఎమ్మెల్యే ఆంటిని ముట్టండి సంపూర్ణ ఆరోగ్యం దైత్యం స్వస్థ ధైత్యం బాబా ఇంకా స్త్రీలు ఎవరైతే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆయన వారిని అందరినీ సంపూర్ణ స్వస్థైత్యమని వేడుకునే చుట్టూ తల్లి మీ అడవి జాడల్లో నడుస్తూ మీకు మాదిరికరకంగా జీవిస్తూ మీ చిత్తాన్ని జరిగించేవారంగా ఉండాలని ఈ ఉదయకాల సమయంలో ఇచ్చిన అవకాశానికి మరొక్కసారి మీకు వందనాలు సోత్రాలను చెల్లించుకుంటుంది మా రక్షకుడు మా ప్రభు మీ శ్రీ శద్ధ నామం ప్రార్థిస్తున్నాడు అడిగి వేడుకుంటూ నామార్ సార్ హలో అరే నేను ప్రార్థన్ దాక్కారా భాగ్ సరే అన్నీ స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్పదేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడకు తండ్రి మహిమ స్వరూపకు దేవ కృపామయడాకే స్పత్రులు స్థోత్రంలో గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురూషితంగా కాపాడి అయినా తండ్రి మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు ప్రభా మమ్మల్ని సజీవుల పిల్లలు నిలబెట్టుకున్నారైన దివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడిన దేవుడు వేసాయ్యా నీకే వన్నాడు నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటాం ప్రభావ నాయన ఇక దీని ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభా మమ్మల్ని సజీవులుగా నిలబెట్టుకున్నారు ప్రభా గొప్ప దేవ యొక్క దినానికి ప్రభావ మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రహించిన ప్రభావ నైనా మీ కృప లేనిదే మీ జీవించలేము ప్రభావ మీ కృప వెంబడి కృపను మాకు అనుగరిస్తూ ప్రభా ఇంతకాలం వరకు ప్రభావ మీ యొక్క చేయిపెట్టుకుని మమ్మల్ని నడిపించాను అయినా నీకు వందాలేసయ్య నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నాం ప్రభావ నీకే మహిమా ఘనత ప్రభావాలు అర్పించుకున్నాం ప్రభా గొప్ప దేవ వాక్యం ద్వారా మీరు మాత్రం మాట్లాడినారు ప్రభావ నైనా మేము ఎక్కడేసిన గొంగలు ఉండకుండా ప్రభావా ఆత్మీయ జీవితంలో ప్రభావ మేము అంచెలంచులుగా మీ వాక్యంలో మీ జ్ఞానముల మీద ఎదగాల ప్రభావ రాబోయే కాలానికి ప్రభావ నా తండ్రి ఓ ప్రభా కళలు మీకు కనాల ప్రభావ వాటి భావంలో ప్రభావ అనే ప్రకటించాలి మీరు చూపించాలా ఈ లోకం ప్రభా కరువుతో ప్రభావ లోకంలో త్వరలో అది చావబోతుంది అది మరణించబోతుంది ప్రభా కానీ ఏసేపు ప్రభావ దాని అర్గ్యు దేశం ప్రభావ అది చావబోతున్నప్పుడు ఏసేవకు మీరు బయలుపరిచినారు ఆ కళభావం ప్రభా నైనా ఏసేవారి కాపాడగలిగినాడు ప్రభావ ఆయన ఏసు ప్రభా ఏ సభకు సాదృశ్యంగా మేము ఉన్నాం ఈ రోజు ప్రభా ఏ లేదు ప్రభావ కాలం ముగించింది కానీ యుగ సమాప్తి చివరే మేము ఉంటున్నాం ఓ ప్రభా తండ్రి ఏసు ప్రభా ఏ సాదృశ్యంగా మేము ఉన్నాం ప్రభా ఈ రోజునైనా ఆయన ఏసభ ఆ దేశాన్ని ఎట్లా కాపాడిండో ప్రభా కరువు నుంచి ప్రభావ ఓదేవా రీతిగా మా దేశాన్ని మేము కాపాడుకోవాలా ప్రభా మా దేశాన్ని రక్షణ మార్గంలో మేము నడిపించాలా ప్రభా ఓదేవా కరువు నుంచి భయంకరమైన కరువు నుంచి రాబోయే దినంలో భయంకరమైన కరువు రాబోతుంది ప్రభా అది అన్నపాలు ఇచ్చిన కాదు ప్రభా ఆత్మీయ విషయమైన కరువును ఇచ్చి ప్రభా ఆమోస గ్రంథంలో మీరు మాతో మాట్లాడినారు ప్రభా నీకు వందాలేసయ్య గొప్ప దేవ ఇస్తున్న మా పిలుపు మా ఏర్పాటు మేము నిత్యం చేసుకోవాలి ప్రభావ మరీ జాగ్రత్త పడి ఈ లోకపు మర్యాద అనుసరించదు ప్రభావ ఈ లోకపు విధానాలు మేము పాటించదు ప్రభా అయినా ఈ లోకంలో మేము ఏదో సాధిస్తామని ప్రభావ పొద్దులేస్తే సాయంత్రం ప్రభావ ఎక్కడెక్కడ పరిగెత్తనా కానీ అది ఏది తప్పు కాదు ప్రభా ఎందుకంటే అది మాకు బాధ్యతలు కానీ అసలైన సంపద ఆత్మల సంపదనే అది మేము విడిచిపెడుతున్నాం ప్రభావ ఆయన మమ్మల్ని క్షమించమంతా ఆదిష్టం ఆయన గొప్ప దేవ ఇసు ప్రభు వాక్యంధ్రు మమ్మల్ని హెచ్చరించినారు మరొక అవకాశం మీరు మాకు మీకు అవకాశాన్ని ప్రభావ మేము పోగొట్టుకోకున్న ప్రభావ ఆయన ఇసు ప్రభు మేము రెట్టింపు చేసుకోవాల ప్రభావ మేము మహిమర్ధమై నామము నిమిత్తం ఎవరైతే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటారు వాళ్ళని తిరిగి రెండు రెట్టి పొందు ఎక్కువ పొందుకుంటున్నారు వాక్యం చెప్తుంది ప్రభావ ప్రభావ మీ కంటే ఎక్కువ లోకంలో దేని ప్రేమించేది మా వస్తువునే కానీ మా ఇంటినే కానీ మా వస్తువులే కానీ ఏదైనా కానీ ప్రభావ అతన్ని మీకంటే ఎక్కువగా దేని ప్రేమించదు అది మాకు ఇప్పుడే దూరం అవుగాక ఆయన ఈ లోకమంతా ప్రభావ మనుషులని ఈ లోకాన్ని అంటుకొని జీవిస్తున్న రక్షణ బంధు కూడా ప్రభావ ఏదో చేద్దామని ఒక మనుషులకు ఐక్యమైన విచారం ఎక్కువైపోయింది ప్రభా ఈ లోకంలో ప్రభావ ఆయన వాటిని పడకుండా ప్రభావ మీరు మమ్మల్ని హెచ్చరించిన ప్రభావ వాటి మీకే వేసు పొత్తు లేదని ఎందుకంటే ఈ లోకంలో నుంచి మేము మమ్మల్ని కొనుక్కున్నారు మీరు రక్తం పెట్టి ప్రవ్వ సంపూర్ణంగా మేము మీకు సమర్పించబనే వాళ్ళం ప్రభావ్వా ఈ లోకంతో మాకు ఏ పని లేదు ప్రభావ నైనా ఏ శయానికి వందాలు దశలో ప్రభావ ఇన్ని మైమ పచ్చి మమ్మల్ని తయారు చేయాలి మీరు ఎక్కడ నడిపిస్తుందో అక్కడ బాగుమే సందేహించొద్దు ప్రభావ వెనకడుగు వేయొద్దు ప్రభావ ఎందుకంటే ప్రభ నా నామం నిమిత్తం అతను వెనక అడుగు వేస్తున్న ఆత్మకు సంతోషం ఉండదని మీరు వాక్యందరు మాట్లాడినారు ప్రభావ నైనా ఏసయ్యా మేము ఎక్కడ నడిపిస్తే అక్కడ పోవాలా ఆ ప్రయాణం కొరకు మీరు సిద్ధపడాలి ఎందుకంటే మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రభా త్వరలో ప్రభా అది ఇప్పుడు ఆరంభం కాబోతుంది త్వరలో ప్రభావ అది ఏ రీతిగా అనేది ప్రభా మీదే మాకు బయలుపరుస్తారు నాయన కాబట్టి మేము ప్రార్థనలో మేము కనిపెట్టుకోవాలి ప్రభా దివారాత్రులు ఈ లోకంలో ఎంతగాని పెట్టుకున్నారు వ్యర్థమే ప్రభావ మనుషులు పొద్దున్నే సాయంత్రం వైపు ఎంతగానో కనిపెట్టుకున్నారు ఓ ప్రభావ తల్లి ఆస్తుల మీద కనిపెట్టుకున్నారు ఆస్తులు పోతేనే బాధపడుతున్నారు కానీ ఆస్తులైన ఆస్తి అనేది ప్రభావ మనుషులు పోగొట్టుకున్నారు పరలోక రాజ్యంలోని ఆస్తిని పోగొట్టుకున్నారు మనుషులు ప్రభావ ఈ భూలోక సంబంధించిన ఆస్తుల ఎక్కువగా ఆశపడుతున్నారు ప్రభా అది పనికిరైంది నిశ్వజమైంది ప్రభావ దానం సంపాదించుకోమన్నారు ఆ ప్రయాసాలు మేము పోవాలా ప్రభావ ఈ లోకంలో ప్రభు ఎన్నో పెట్టినారు ప్రభు ఈ లోకంలో భూమి ఈ భూమిలో ఎన్నో పెట్టినారు ప్రభా కానీ పరలోకంలో కూడా ప్రభా అది ధనం దాచబడుతుంది కానీ మనుషులు ప్రభావ ఈ భూలోకం మీద ఉన్న దానికోసమే కానీ అసలైన పరలోక రాజ్యంలో ఏం దాచబడింది అది నేను పొందుకోవాలని దానికోసం ప్రయాసపడతలేదు ప్రభావ తండ్రి ఎస్ అయ్యా నా ప్రభా మేము ఆ రీతిగా ప్రభా సత్య అది రిలీజ్ చేసినారు మా జీతాల్లో కాబట్టి మేము అతను పోగొట్టుకోకుండా ప్రభావ అయినా అది అన్నికులకు మేము అది చూపించాలా ఆయన ఏసంటే బిడల్గా మమ్మల్ని తయారు చేస్తాం ఏసు ప్రభా ఏ రీతిగా తన యవన కాలంలో ఎన్నో కష్టాలు అనుభవించాలి ఎంతగానో ఆయన శోధింపబడిన పీడింపబడుతున్నారు కానీ ఆయన కళ నెరవేరేంత వరకు ప్రభావ మీ వాక్వతని పరిశోధిస్తూనే ఉంది ప్రభావ మీ ఓ ప్రభా మీ బిడలు మీరు అభిషేకించిన బిడలు ప్రభావ నిమిత్తం ప్రభా రాజులు మీరు గద్దించినారు మీ అభిషేకించిన బిడలు ఎవరు కూడా ముట్టలేదు ప్రభావ ఏ దుష్టుడు కూడా ప్రభావ అంతగా మీరు కాపాడుకున్న దాన్ని సాదృశ్యంగా మీ ఏ జీవితం మేము చూస్తున్నాం ప్రభావ ఆయన ఏసోబు కదా ప్రభావం బైబుల్లో ఎంతో మంది మీ బిడలు నాయన మీ సేవకులు ఆయన ఏస్తు ప్రభా మీరు ఎంతగానో కాపాడినారు ప్రభావ రాజుల నుంచే గొప్ప గొప్ప సైన్యం చేసిన ప్రభావిరు కాపాడనారు ప్రభా ఆయన ఇసు ప్రభా ఇక కేవీపీఎం గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్స్ మీరు ఆశీర్దించమని ప్రాదిష్టం అయినా ఈ వాక్యం వాళ్ళు అర్థం చేసుకోవాల వినిపోకుండా ప్రభావ వాళ్ళ జీవితాలు అవలంబించుకోవాలా వాటి ప్రకారం మేము జీవించాల ప్రభావ మేము అన్నింటి ప్రకటించాల ప్రభావ ఓదే ఆదిత్యం చేయటం ఆదిత్యం చేయటం మేము మర్చిపోద్దు మాకు కలిగిన వాటిలో మేము వాటి యువతలకు మేము ఇవ్వాలా ప్రభా ఆయన ఒక సీక్రెట్ మీరు మాకు బయలుపరిచిన ప్రభావా ఇద్దరికి ఎవరిచ్చినా కానీ ప్రభా వాళ్ళు ప్రభా ఇసుప్రవా వాళ్ళు ఏ రీతిగానే ప్రభావ ఎవరైనా కానీ ప్రభావ మా ఇంటికి వచ్చినప్పుడు ప్రభావాలకు మేము ఆదిత్యం ఇవ్వాలి ప్రభావ ఓ ప్రభానతాన్ని అది మేము ఆత్మీయంగా మీరు ఈరోజు మొక్క చుట్టించినారు ప్రభానతాన్ని కొంతమంది ఒక దశలో ప్రభావ మనుషులకు ప్రభావం ఎలగొట్టేస్తారు ప్రభావ ఆ క్షణం దూతలే వచ్చి ఉంటే ప్రభావ పరిస్థితి ఏవైతుంది ప్రభావ కాబట్టి మీరు ప్రతి మీరు పరీక్షిస్తున్నారు కాబట్టి అవి అలాంటి ఆత్మీయమనే విధాలు చూసేలాగా మా ఆత్మీయతలు ఎప్పని ప్రభావ అయినా ఇసుక మనుషులకు ధనయామోహం ఎక్కువైపోయిన ప్రభావ వాటి ఓ ప్రభా మనుషులు ఎక్కువైపోయిన ప్రభావ మీరు దాని ధనానికి దేనికి మీరు దాసులుగా ఉండలేరు అన్నారు ప్రభా కాబట్టి ప్రభావ ఆయన ఈ లోకంలో ప్రభావిత ఏమేమి కావాలి మీ సమస్యని మాకు అనుగరిస్తున్నారు ఇంతవరకు ప్రభావ మమ్మల్ని పోషించినారు ప్రభావ మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు అన్నారు ప్రభావ హృదయాన్ని మాకు అనుగరించిన యువులు మాకు అనుగ్రహించినవి ఈ లోకంలో ఈ లోకం జీవించాలి కాబట్టి కాబట్టి ఆయన అసలైన శ్రేష్టమైనది ఈ ప్రభ పరలోక రాజ్యం నుండి మాకు వరకు దానికి భద్రపరచబడింది దానికోసం ప్రయాసపడాలి అన్నిటిని ప్రభావ ప్రయాసినట్టు మేము పురిగొల్పించాలా మనుషుల్ని మన ప్రత్యేక ఆసక్తిని రేపాలా ప్రభావ మేము ఆసక్తి కలిగి తీవ్రత కలిగి ఆత్మలో ముందుకు పోవాలా ప్రభావ అయినా ఈ యొక్క సత్యం మాకు మీకు మాకు అర్థమైనప్పుడు ప్రభావ దాన్ని పట్టుకొని మేము మా రక్షణ మేము పోగొట్టుకోకుండా ప్రభావ దాన్ని మేము ప్రతిక్షణం జాగ్రత్తగా పట్టుకొని జీవించాలా మనుషులు పోగొట్టుకుంటారు ప్రభావ ఈ సమాధిలోనైనా ప్రభు కాబట్టి ఇప్పుడు మేము పోగొట్టుకోకుండా ఈ విలువైన రక్షణ మేము కొనసాగించుకోవాలి చివరి వరకు మీ కొరకు అనేక రక్షణ వాళ్ళకి నడిపించాలి అన్ని కూడా మీ వార్త ప్రకటించాలా ప్రభావం మేము ఎక్కడో తెలిస్తే అక్కడ మేము ఈ వాక్యాన్ని ప్రకటించాలా ప్రేమతో ప్రభావ ఆయన అవకాశం కోసం మేము ఓ ప్రభావ మేము ఎదురు చూడాల ప్రభావ మీరే నడిపించే దేవుడు వేసాయ ఈ దీని మంత్రం మీకు నూతనైన కృపర మాకు అనేకరించి నడిపించారు ప్రతి పని వాళ్ళంతలో విజయం అను గురించి ప్రార్థిస్తాం ఆయన ఆయన అతని యొక్క గ్రూప్ లో పార్టిసిపేట్ చేసిన ప్రభు విజయ్ బ్రదర్ ని ప్రభు జాన్ బ్రదర్ ని మనోజ్ బ్రదర్ నిసుక ప్రభా చంద్రశేఖర్ నాయ నన్ను అందరూ మీరు జ్ఞాపకం చేసుకుని అందరూ నూతనంగా మీరు అభిషేకించి బలపరచండి ఈ వాక్యం మరుదై భద్రపరచుకొని ఈ వాక్యం ప్రకారం అది మేము ప్రాక్టీస్ చేయాలా ప్రభా ఎక్కువ సమయం ప్రార్థనలు కలుపుకోవాలి అనంత పరిశుభాత్మ అభిషేకం కోసం మేము ఎక్కువ ప్రయాసపడాలి ప్రభా నూతనైన అభిషేకాన్ని మేము పొందుకోవాలా ప్రభా ఇ నా దేవ్రభ మా కొడుకు ఎన్నో బైబుల్లోనే కాకుండా ఎన్నో విషయాలు ప్రభావ కొడుకు దాచబడ్డాయి ప్రభావ యోహన్ భక్తులు చెప్తున్న ప్రభా అయినా భూలోకం కూడా చనిపోతున్నారు అవన్నీ రాయడానికి కాబట్టి ఎన్నో చేస్తారు మీరు అద్భుతాలు అవన్నీ ఈ టైంలో ప్రభావ మాకు అవి రూపకంగా ఆత్మ మూలంగా మీరు మాకు బయలుపరుస్తున్నారు ప్రభావ ఓ ప్రభా వాటి మేము అర్థం చేసుకోలే ప్రయాసపడాల ప్రభావ అలాంటి ప్రయాసంలో మమ్మల్ని అందరూ నడిపించమని ప్రార్థిష్టం ఇంకా రాని బిడ్డలు కూడా చక్కెం ప్రభావ ఇంకా మీకు వాళ్ళు జ్ఞాపనం చేసుకోని ప్రభావ మీకు కృపజూపించని ప్రభావ బలపర్చని వాళ్ళ సేవ జీవితంలో వాళ్ళ ఉద్యోగం అంతట్లో విజయమని ప్రార్థిష్టమైన గొప్పదే మీ లోకం మీద పని చేస్తున్నా కానీ ప్రభావ మీ వాకి మీ మట్టి విడిచిపెట్టదు ప్రభావ ఐహికమైన విచారాలతో మీరు కొట్టుకొని పోకుండా ధనమోహంతో ఈ రోజుకి పోతే ప్రభావ ఓ ప్రభావ వాక్యంతో అణిచివేయబడుతున్నారు వాళ్ళు ప్రభావ ఆయన వాళ్ళకు సోలిపోతున్నారు ప్రభా బిడల పట్ల మీ కనికెరం చూపించి ప్రభావ వాళ్ళని లేవనెత్తాను ప్రభావ నూతనంగా మీరు అభిషేకించి ప్రభావం రాదు లోకపు ఓ ప్రభా నటన గతించిపోతుంది లోకపు మర్యాద గతించిపోతుంది త్వరలో ప్రభా ఓ దేవాయిస్త ప్రభా మీ రాజ్యం స్థాపింపబడుతున్న త్వరలో ప్రభా వరలోక రాజ్యాన్ని మీరు స్థాపించాల పెద్ద జీవితాలలో ప్రభావ అది మనుషుల్లో బలవంతుల చేతిలో పట్టబడింది కానీ మేము విడిపించాలా అది మాధవర ప్రభుత్వం జరిగిస్తానని మీరు మాకు వాగ్దానం చేసినానైనా శత్రు గౌని స్వాధీనపరచుకోవాలి ప్రభావ ఒక సైనికుల్లాగా ఓ ప్రభు మంచి పోరాటం పోయి సైనికుల్లాగా తయారు చేయని ప్రభావ ఓ ప్రభు ఇద్దాం సిద్ధపడాల ప్రభావ భయపడేది లేదు ప్రభావ ఓ ప్రభు చింతేది లేదు బాధపడేది అసలేదు సంపూర్ణంగా మీ కొద్ది సాగిపోలా మాకు ఇచ్చిన పనిని ఆ తలాంతుల మీ మయమార్గం మేము వాడుకోవాల ప్రభావ వాటి మీద నిష్ఫలం చేసుకోకుండా ప్రభావ మాకు ఇచ్చిన కృప వారాలు ఇచ్చిన ప్రవచన ఆత్మ ఫలాలు మాకు ఇచ్చిన సమస్య మీరు కానీ మేమే వాడుకోవట్లేము ప్రభావ కాబట్టి అది మేము వాడుకోవాలా శత్రు బలం అంతటి మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు ప్రభా కాబట్టి మేము భయపడం మంత్రశక్తులకు మేము భయపడం మా మీద ఎవరైనా మంత్రాలు వేసినా గానీ భయపడము ప్రభావ ఎందుకంటే ప్రభావ ప్రతి అధికారం ప్రభా పయనించి రావాల్సింది కాబట్టి మీరు ఆ అధికారం మాకు అనుగ్రహించారు కాబట్టి మేము భయపడము ప్రభా దేని విషయంలో సమస్తం మాకు మాకు చేతికి మీరు అప్పగించినారు ప్రభు మీరు కాబట్టి రక్షణ పొందిన మాకు అందరూ అది మేము వాడుకోవాలా మీ మహిమార్థమై యేసుక్రీస్తు నామం నిమిత్తం ప్రభావ మేము వాడుకోవాలా ప్రభావ నామాన్ని మేము గణపరచాల ఆ నామాన్ని మేము హైలైట్ చేయాల ప్రభా ఉన్నత సిద్ధికి మేము లేవనెత్తాల ప్రభావ ఆ నామంలో రక్షణ ఉందని అన్నికులు చాటి చెప్పాల ధైర్యంగా ప్రభావ విశ్వాసంతోనే ప్రభా క్రియ రూపకంగా అన్ని మేము చేయాల ప్రవ ఒకవేళ మళ్ళీ ఇంకేమైనా బలహీతలు ఉంటే ప్రభావ చూపించడం ప్రభావ ఆయన ఏసు ప్రభా నిర్వర్తించి మాకు విడుదల గురించి ప్రార్థిస్తాం తండ్రి మీరు తప్ప ఎవరు ఒకటి విడుదల ఇవ్వలేరు ప్రవా ఆయన మీ కొరకు రోషం కలిగి పరిశుద్ధంగా మీరు జీవించాలా ప్రభావ ఏసుక్రీస్తు నామం కొరకు ప్రభావ అలాంటి విడుదలగా మమ్మల్ని తయారు చేసి ఓ గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్స్ అందరినీ దీవించి ఆశ్రదించమని ప్రార్థిస్తాం ఆ రీతిగా ప్రవ్వ వైరస్ బాధితులు మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తాం ఒక వైరస్ మరి తిరిగి విజృంభిస్తుంది ప్రభావ ప్రపంచం అంతా అయినా కానీ మేము భయపడడం ప్రభావ ఎందుకంటే అది మమ్మల్ని ముట్టదు ప్రవ ఏసు ప్రభనైనా నీకు వన్నాలు ప్రభ గొప్ప మేము నిర్లక్ష్యం ఉండకుండా ప్రభావ ప్రత్యక్ష జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాల ప్రభావ అపవిత్రడకుండా ఆ యజమాలు ఆత్మ భయంకరంగా తాండవిస్తున్న మనుషుల్లో అపవిత్ర ఆత్మ మనుషులను పట్టిపీడిస్తుంది ఈ రోజు కూడా ప్రభా సేవకులను పాడేసింది అది ప్రభావ అలాంటి శోధనల పాపలు మేము పడకుండా ప్రభావ పరిశుద్ధిగా మేము జీవించాలా మరి విశేషంగా అనేకల ప్రభ మీ వాక్యంతో నడిపించాలా మీ సత్యం వైపు మీరు మార్గం ఆనాడు ప్రవ ఒక ఐగుప్తి దేశం నుంచి మోసే ఇస నడిపించిన కానా దేశానికి ఈ యొక్క లోకమైన ఐగుప్తి నుంచి ప్రవ పరొక రాజ్యానికి మేము నడిపించాల ప్రవ్వ మోసేలాగా మమ్మల్ని ఆ అభిషేకించి మీరు వాడుకోమని పార్థిష్టమైన విశేషమైన అద్భుతాలు మా సేవా జీతాలు అందరి జీవితాలలో మీరు జరిగించమని ప్రార్థిష్టమైన అయినా ఇసయ వీరే మా అభిసాయకులు ప్రవ మీరే ప్రేమ స్వాతిత్వం దీన మనసు కలిగి ఉండాలి మాలో ఎలాంటి అహం మనుషుల్లో అహం ఎక్కువైపోయిన ప్రభావ సేవకులనైనా కనిపించిన ప్రభావ కృప చూపించమని ప్రాధిష్టం కఠిన రుదయం ఉంది ప్రభావ మీరు కఠినపరచుకోకండి అని మీరు హెచ్చరించిన హెబుల్ రచన పత్రికలు ఇష్టాలు కఠిన పరుచుకున్నారు సంహారాచయితే సంహరింపబడినారు ప్రభావ మేము ఆ రీతిగా ఉన్న మీ వాక్యానికి ఓ ప్రభావం విధేత చూపించాలి మీరు మమ్మల్ని ఈ రోజు హెచ్చరించినారు ప్రభావ ఒకవేళ అలాంటి బలహీతులుంటే మాకు విడుదల కల్పించు మేము ప్రవాటి నుంచి మేము విడుదల పొందాలి త్వరగా విడుదల పొందాలా ప్రభు లేకుంటే వాటి పట్టిన దుస్థితి మాగుపడుతుంది అన్నారు మీరు బబుల త్వరగా రాకపోతే వాటి తెగులు మీకు పడతాయి అన్నారు హెచ్చరించినారు కాబట్టి వాటిని ఈరోజు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభావ ప్రతి క్షణం పరిశుద్ధంగా జీవించాలా యథార్థంగా జీవించాలా మీ నీతి శక్తిని అనుసరించి మేము అడ్చుకున్నాం మా పరుగు వాటిని వేధి ఆశించదు పరుగు వాళ్ళ పాలకొద్దు పరుగు వాళ్ళ మీద మా కరు పరుగు వాళ్ళని మీద దేశించద్దు దుష్టిని కనుగొనాలు అవి మాకు దూరం ఆయన మీ ప్రేమ మేము చూపించాలా ప్రతి దశలో అలాంటి బిడలుగా మమ్మల్ని అందరూ తయారు చేయండి మరి విశేషంగా జాస్ కూడా తాకండి స్వస్థపచ్చని ఏమిలాంటివి కూడా తాకనే ప్రవ్వా స్వస్థపచ్చని మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వాలోని ప్రతి బ్రదర్స్ అందరినీ దీవించి ఆశ్రవించి మీరే మహిమనందార్థిస్తూ ధనవంతులందరినీ మీ కృపలో భద్రపరచుకునే కృప వెంబడి కృపలను గురించి ఆయన ఈ వాక్యం ఏం మర్చిపోకుండా ప్రవ్వా ఆయన ఇస్తున్నది పట్టుకొని మేము ప్రాక్టీస్ చేయాలి ఈ రోజు నుంచి మా జీతాలలో ప్రభావ మాకు ఎన్నో కళలు ఇచ్చినారు ప్రభా నీకు అందాలి మా సేవ ఎట్లా ఆరంభం కాబోతున్న మీరు మా కళ చూపించినారు కాబట్టి మా కళలన్నిటి మేము దాన్ని సాధకం చేసుకోవాలి దాన్ని ఓ ప్రభావ సద్వినియోగం చేసుకోవాలి ఫుల్ఫిల్ చేసుకోవాలా అది ఏ రీతిగా నెరవేరుతుంది అనేది ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టుకోవాలి ప్రభావ మీరు బాధపరిచినప్పుడు మేము వెళ్ళిపోవాలి ప్రభావ ఆయన కొరకు అలాంటి బిడలుగా మమ్మల్ని తయారు చేసి మేము దేనిసీలో నిర్లక్ష్యంగా జీవిస్తున్నాం కొట్టివేసి ప్రభావా ఓ ప్రభావ అలసత్తాన్ని కొట్టివేసి మీకు బలాన్ని శక్తిని అనుగ్రహించవండి ార్థిస్తాను మీరే మాకు సహాయకులు నడిపించి ఆయన మీరు ఆకలి అంతా సిద్ధపరచుకోమని త్వరలో ఆయన ఇంకెవరైనా ఉన్నారా ప్రార్థని భాస్కర్ సార్ ఇక ఎంతైనా నమ్మకం ఏం లేడు ప్రేమ కలిగిందే తండ్రి నన్ను ప్రేమించిందేడు దేవ నమ్మకేంత్రి ఏ మంచి లేదని విరిగి అయ్యా నా నుండి ఏ మంచి రాదు అని ఎరిగి ప్రేమించినాడు తండ్రి అయ్యా నమ్మకు ఏంటండ్రి నన్ను ప్రేమించట్లా మీకు కలిగినటువంటి సమస్తమైనటువంటి ఆ యొక్క కష్టాలను ఆ యొక్క బాధను ఎంత నన్ను ప్రేమించిన తండ్రి ప్రేమ కానీ కుమారు నమ్మకండ్రి అయ్యా ఏ స్థితి నుంచి లేవనిచ్చినారు అయ్యా నమ్మకం ఏంటండ్రి ఇంత గగ్ కరే తండ్రి అయ్యా మీ నా కొన్ని మీ పాతాలకు స్తోత్రాలు తండ్రి దేవ నమ్మకం తండ్రి అయ్యా స్థితించడానికి గణపరించడానికి కాదు దేవా నమ్మకం ఏమి తండ్రి కేవలం మీ అక్కడ బట్టి అయ్యా మీ పాతం చేసుకుని తండ్రి అయ్యా చేరు వచ్చిన ప్రతి బిడ్డకి మీ కొన్ని చెల్లించుకుంటున్నాను దేవా సంకల్పం ఉద్దేశం దేవాలయోత్సవా ప్రణాళిక అయ్యా నమ్మకం ఏంటంటే మాకంటే ఎన్నో విషయాల్లో మొదలైన వారికి లేనటువంటి ధనిక అలా ఎన్నో విషయాల్లో అయ్యా మర్మంలో మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీ వాక్యం ద్వారా అయా హెచ్చరికలు పొందడానికి మీరు దినదిన మా జీవితాల్లో అనుకరిస్తున్న తరుణానికి అయ్యా ప్రేమించి మాకు ప్రతిదినం అనుకరిస్తున్నటువంటి సమయానికి అయిన కొందరు ఆచరించుకుంటున్నా అయ్యా నిర్లక్ష్యం చేసే వారంగా కాకుండా అయ్యా వేగరపడి అయ్యా నమ్మకం ఏంటండ్రి ప్రేంగులకి రాజా అయ్యా సోమరితనాన్ని విడి నమ్మకం ఏంటండీ దేవా నమ్మకం తండ్రి విషయాల్లో వేగ్రత కలిగి అయ్యా మీ యొక్క స్వభావం గ్రహించుకొని ప్రార్థిస్తున్నా తండ్రి నమ్మకం ఏందేవా ప్రేంగులంత్రి యొక్క సమయానికి కుదునాలు దేవా ప్రస్తుతిస్తున్నా కనపరుస్తున్నా తండ్రి అయ్యా నమ్మకం ఏంటండ్రి అనే లక్షల మంది వ్యాధి దృస్తులై ఉండగా అనేక లక్షల మంది అలా మంచం పట్టి ఉండగా నమ్మకమైన తండ్రి అనేక లక్షల మంది చనిపోయి ఉండగా అలా బొమ్మలకు జ్ఞాపకం చేసుకున్న కొందని ఆచరించుకుంటున్నాను తండ్రి ఏ యజ్ఞత లేదు ఏ మంచితనం చేసుకున్నాడు దేవలకు ఆచరించుకుంటున్నాను దేవ తండ్రి రంగులకి రాజు పాదాలకు పాదాలకు అందనాలు మొమ్మలు మా కుటుంబాలని దేవ ఈ యొక్క తండ్రిని కాపాడు పోషిస్తూ వచ్చినటువంటి మేరకు చాటును దాస్తూ వచ్చినటువంటి వారిని హృదయాల్లో తండ్రి ఆత్మ కార్యం దొరకలాగిన అలాగే ఎవరు నశించుకోవటం మీకు ఇష్టం లేదు తండ్రి ప్రతి ఒక్కరి హృదయాలని ప్రతి ఒక్క ఆత్మల మీద కొట్టుకుంటున్నాం తండ్రి అనుగ్రహించండి సాయం చేయండి తండ్రి ఎవరు ఎవరు కూడా నశించుకోవద్దు అయ్యా సాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాలో దేవత వచ్చి తనకి అధికారం చేసి ఉండగా అయ్యా తెగుల మీద అధికారం కలిపి దేవుని గుర్తించడానికి సాయం చేయండి అయ్యా మరి తండ్రి యొక్క తెగుల ద్వారా యొక్క తండ్రి పరిస్థితులను బట్టి అయ్యా మీ నామానికి మధ్య మీ నామానికి ఘనత కావాలి తండ్రి అయ్యా నమ్మకం అయిన తండ్రి రెంగుల తింటాక గొప్ప ద్వారా లేపమని గొప్ప ఉద్యమంతో దేశాన్ని ప్రపంచాన్ని నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ఈతగులను బట్టి దేవా లాక్ డౌన్ ను బట్టి అయ్యా నమ్మకమైన తండ్రి అయ్యా కోల్పోయినటువంటి ఆర్థిక వ్యవస్థను బట్టి అయ్యా నమ్మకం తండ్రి అనేక మంది ప్రజల తండ్రి వ్యవసాయ కూలీలు పారిశ్రామిక కార్మికులు చిన్నారు చిన్న చిన్న తండ్రి వ్యాపారాలు చేసుకుని చిరు వ్యాపారాలు చిరు లావాదేవీలు చేసుకుని బ్రతికేవాళ్ళు నమ్మకం అయిన తండ్రి అనేక కోట్ల మంది ప్రజలు తగ్గ నమ్మకం ఏంటంటే ఆపదప్పులు కలిగి ఉన్నారు తండ్రి వారి కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్నారు తగ్గ మారుమూల గిరిజన ప్రాంతాల్లో మారుమూల నమ్మకం ఎంత గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యా నమ్మకం ఎంత కడుపు మీద ప్రజల్ని అయ్యా నమ్మకం ఎంత మురికివాడలో ఉన్నటువంటి కడుపు మీద ప్రజల్ని పాదలు ఎత్తుకొట్టుకుంటున్నాను తండ్రి వారిని మీ పాదాలు తెచ్చుకుంటున్నాను దేవా నమ్మకం ఎంత్రి అయ్యా వారి కుటుంబాలను పోషించుకునే ఆర్థిక స్థంతులు లేకపోగా తండ్రి శత్రు జీవితాల్లో అనేక రకాలైన శోధములు కల్పిస్తూ అలా చెడు మార్గాల వైపు వారు నడుపుతుండగా వారిని బట్టి పాదాలు పట్టుకుంటున్నావు తండ్రి ప్రతిపదయాన్ని కృతార్థులను పాశండగా అలా మీరు సెలవుస్తున్నారు నేనే పోషణ పోషణ ఆధారమై ఉంటున్నానని అలా ఆ కృత్మను అనుగ్రహించండి జాలి చేసుకోండి ఆదరించండి కృత్రం అనుగ్రహించండి తండ్రి అలా దీని స్థితి అనేక ప్రజలను మీ పాశాన్ని ఎత్తు పట్టుకుంటున్నాం తండ్రి బదువులు అంటుంది లేని వారు అయ్యా అనుదాల్ని మీ పాశ నికుంటున్నాం స్త్రీలు వృద్ధుల పిల్లలను మీ పాశ్చ నికుంటున్నాను దేవా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని మీ పాశ నికుంటున్నాను తండ్రి నమ్మకమైన తండ్రి లేదేవా శ్రమలు శలు అమ్మకం అయిన తండ్రి మీ రసాయని ట్రుల ద్వారా తండ్రి అయ్యా బంధకాల ద్వారా వెళ్తున్నటువంటి వారిని మీ పాశ్చనైతు పట్టుకుంటున్నాను తండ్రి వారిని స్థితిని కలిగించండి దేవా జాలు చేసుకోండి తండ్రి అయ్యా వారిని మీరు మీ స్వభావంలో రూపించినారు కదా తండ్రి అయ్యా కృపను అనుకరించండి దేవ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అనేక మంది యవన జీవితాలు తండ్రి వివిధ శత్రువుస్తూ నాశనం వైపును ఆత్మహత్య ప్రేరేపిస్తుండగా నాటి జీవితాలను బట్టి మేము వైపు చేస్తున్నాం తండ్రి మీ యొక్క శిలవరం తండ్రి వారి జీవితాలు వ్యర్థం కాకుండా నిమిత్తం వారిని వారి హృదయాలని దేవ మీ పాటుకుంటుండగా జార చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రంగులకి నమ్మకం ఏంటండ్రి అనేక కఠిన ప్రాంతాల్లో కఠినమైనటువంటి ప్రభుత్వాలకు అదేవా నమ్మకం ఏంటండ్రి వ్యం కొరకే నిలబడినటువంటి విశ్వాసులు సంఘాలు నమ్మకం ఏంటండ్రి అయ్యా కుటుంబాలంటున్నాను తండ్రి అయ్యా ఇదిగో తండ్రి వారు శిక్షణ ఉంది నమ్మకం ఏంటండ్రి ప్రింగులు గింజ అవమానం నుండి భరిస్తూ అయ్యా నమ్మకం ఏంటండ్రి హస్త సాక్షులుగా మీకు వరకై నిలబడి ఉండగా వారిని బట్టి మీ కొందను తండ్రి అయ్యా విడుదలకై మీ తండ్రి అయ్యా నమ్మకం ఏంటండ్రి ప్రింగులు గింజ మీరు తోడుగా ఉండండి సహాయం నేను ప్రార్థిస్తున్నాం కోపణ అనుగ్రహించండి మరి సాక్ష్యాల ద్వారా అనేకలు మేము తిరిగి చూడటానికి కోపం అనుగ్రహించి ప్రార్థిస్తున్నాం తండ్రి వివిధ ద్వారా విత్తపడుతున్నటువంటి వాక్యం అయ్యా ప్రబులటానికి నమ్మకం ఏంటండ్రి వెంగుల బిర్రాజా అనే హృదయాలు మీ వ్యక్తి పట్టడానికి సత్యవాక్యంగా ఉండటానికి కుటుంబాన్ని గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అంతకాలంలో ఉన్నటువంటి సంఘాలని సంఘ తండ్రి అయ్యా నమ్మకం ఏంటండ్రి మీకు సిద్ధపరిచేవిగా ఉండటానికి కుటుంబాన్ని గ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ పాదాలు పట్టుకుంటుండగా కృపణను తండ్రి సహాయం చేయండి తండ్రి అయ్యా ప్రేంగులను తండ్రి మహిళలకి తరలిం తర్వాత క్రైస్తవ కుటుంబాలను మీ పాస్ అనేది ఎత్తు పట్టుకుంటుండగా సమకూర్పు గురించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి ఇలా నా దేశ రక్షణ గురించి నా దేశ నాయకులు అధికారులు మీ పాస్ అనేది ఎత్తు పట్టుకుంటుండగా జ్ఞానం గురించి మీ వాక్యానికి వార్త మీ యొక్క దేవా బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సమస్తమైనటువంటి శక్తులను అధికారాలను అధిక తండ్రి అయ్యా నమ్మకం అయిన తండ్రి మీ అధికారం కింద చేస్తుండగా అయ్యాను గ్రహించండి జాలు చేసుకోండి తండ్రి హృదయాల్లో తండ్రి వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో మీకు కార్యం చేయండి మీకు సాక్షులు అయ్యా నా జీవితం నా యొక్క దేశ అన్ని దేవా ఉద్యమం దృష్ణ పిలబడిలోకి తండ్రి అయ్యా కోతులు స్థారంగా ఉండగా అయ్యా నమ్మకం తండ్రి అనేక కోట్ల మంది ప్రజలు ఇంకా నోసులో యొక్క కార్యము ఉండగా అయ్యా సువార్థికులను బోధకులను ప్రచారకులను పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి సాయం చేయండి మా జీవితంలో కూడా మీ కొరకు అంత దినాల్లో అయ్యా ఉన్న కొంచెం కాలం తండ్రి మీ కొరకు పనిచేసేటటువంటి భాగ్యం అని గ్రహించుకొని అయ్యా మీ రాజ్య విస్తరణ కొరకు అయ్యా మీ కొరకు పనిచేసేటటువంటి అయ్యా నమ్మకం తండ్రి కొరకు నన్ను గ్రహించుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ యొక్క తండ్రి నెలాఖరులో లేవా తండ్రి యోచించినట్ల యొక్క గిరిజన ప్రాంతంలో సువార్త సేవ కరికే వాళ్ళు ఆలోచించి ఆలోచన తలంపులను మీ తండ్రి ఎక్కడికి వెళ్ళాలా ఎవరిని మీరు సిద్ధపరిచినారు ఎవరు అయా సమస్త అధికారం కిందకిస్తుండే చాలా చేసుకోండి కృపించండి ఇక్కడి నుంచి అయా నమ్మకం ఏంటంటే మా మీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకుని అవకాశం అని గ్రహించుకొని అయా పనికి మనల్ని తండ్రి సహాయం చేయండి సమయంలో తండ్రి వ్యాధిగ్రస్తులైన వారిని మీ పాసాధిలో ఎత్తు పట్టుకుంటున్నా దేవృప్ అనుగ్రహించండి జాస్ జ్ఞాపకం చేసుకోండి కరుణించండి దేవాడి అయ్యాక చూస్తున్నాం తండ్రి బ్రాహ్మారి కుటుంబాన్ని మీ పాసనదిలో ఎత్తు పట్టుకుంటున్నాను దేవా ఇంకెంతమంది అయితే వ్యాధిగ్రస్తులై ఉన్నారు అయ్యా ఇంకెంతమంది అయితే ప్రార్థన వసతులకు ప్రార్థన వసతి కలిగి ఉన్నారు వారిని బట్టి మేము ఎక్కువ మీ పాదాలు పట్టుకుంటున్నాను జాలు చేసుకోండి కృప్ అనుగ్రహించి మమ్మల్ని చేతులకు అప్పగించుకుంటూ దినవంతుడికి పాగాలు పట్టుకుంటూ మా రక్షకుడు మాతోనే స్కూడ విజయ గారు డైరెక్షన్ ఇచ్చేయండి నేను కొద్దిగా బయట ఉన్నాను బస్కరా పెద్ద ఎవరు లేరు మనోజ్ అండి మనోజ్ శుద్ధం సుప్రభ ఇంతవరకు నడిపించింది అనుకుందా సుప్రభా పదవి ఆనందం తెలియచి నాదివానికి వాక్యం కలింప చేయండి ప్రతి ఏరియోలో ప్రతి శాంతి ఉండాలి సుప్రభ అలా అనాదివానికి శుద్ధం చేసాం మీరు అక్కడ మాకు సిద్ధపరచుకొని మీ సాక్షిగా నిలబెట్టుకోమని వేస్తున్న ప్రాసం అమీన్ సంపూర్ణ విజయం అపాధిక్య నాశనం తని కార్యం నిరంతరం జయం జయం జీ అమీన్ మన ప్రభుత్వం కృప మంది పే చేసిండ్రు మాకు దేవుని కృప సదాకాలం తోడుండు కాక అమీన్ amen ah. amen thank you sir praise lord andariki praise lord praise lord sir praise lord andariki praise lord praise lord praise lord